ప్రార్థన చేస్తున్నాము మహాపరిశుద్ర ప్రేమ కని కానీ కృపకలు నా ప్రేపర్లకు తండి ఏసు ప్రభా ఇదిగో తండి నీకు వెళ్ళాది కోట్ల స్థితులు స్తోత్రాల ప్రభావ ఇదిగో తండ్రి యోగ్యతలు మమ్మల్ని సజీవులు ఉంచి ప్రభావ మీరు రెక్కల చాటున భద్రపరిచి కాపాడినందుకే నీకు కోట్ల స్థితులు స్తోత్రాలు ప్రభావ ఇదిగోతండి ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటా ప్రభా ఇదిగోండి మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి వేల కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇదిగోతండి మమ్మల్ని సజీవలెక్కలు ఉంచి చిన్న మందుకు ఇక్కడ కూడుకుని కృపణించిన ఎందుకని నీకు వందనాలు లే సుప్రభ ఇదిగోతండి వర్షం పంతట్లో మీరే తోడండి సుప్రభ పాఠ ధర్మాన్ని పంచుకోండి వాక్యం ధర మాట్లాడడానికి గర్తించండి ఆయుస్ మార్గాన్ని ఉండి చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టి కృపణ మాకు అనుగ్రహించండి సుప్రభ ఆదరించండి కనిక్రించండి జాలి చూపించండి సుప్రభ మా జీవితాన్ని సరిదిద్దుకోవాలి ప్రభా వాక్య వినిపోయేవారు కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అందరికీ దయచేయండి ఏసు ప్రభ అలాగే తండ్రి ప్రతిదినం ఎన్నో విజ్ఞాపన అంశాలతో ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగోతండి సంవత్సరాలు తరబడి ప్రార్థిస్తున్నాం ప్రభ ఇదిగోతండి వాళ్ళ జీవితంలో వాళ్ళని చూడండి ప్రభ కణకించండి జాలి చూపించండి ప్రభ స్వస్థత దయచేయండి ప్రభా ఇదిగోతండి వాళ్ళు ఒక దినాన ప్రభా ఈ వర్షపులోకి వచ్చి ప్రభా సాక్ష్యం పంచుకునే కృపను దయచేయండి ఏసు ప్రభ ఇదిగోతండి స్వస్థపచ్చు దేవుడు నేనన్న ప్రభ ఇదిగోతండి ఏసు ప్రభ ఆ కలిసి మీరు పొందిన గాయ స్వస్థతుంది ప్రభా నీ ముట్టండి స్వస్థపచ్చండి మరొక అవకాశాన్ని వాళ్ళకి దయచేయండి వాళ్ళ కుటుంబాలకు గొప్ప రక్షణ కార్యం జరిగించండి ఏసో ప్రభావ ఇదిగోతండి ఏసో ప్రభావ వాళ్ళు గొప్ప సాక్షులు లేవనెత్తండి ప్రభావ ఇదిగోతండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఏసు ప్రభా ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం దయచేండి వేసు ప్రభా ఇదిగో తండ్రి వచ్చిన వది నుండి ఎన్నో పన్నులతోటి అలసిపోతారు ప్రభా కానీ వచ్చిన ప్రభావ వచ్చిన ప్రతి ఒక్కరిని రిస్టారేషన్ దయచేండి వేసు ప్రభావ ఇంకా రాణబిడ్డలు తిరిగి ఇదిగో తండ్రి నడిపించండి ప్రభా ఈ ఆటకు పరుస్తున్న ప్రతి ఒక్క దురాత్మ అంతకాషత నేసుకొస పారదొలుతున్నాం ప్రభా అక్కడిని పనులకు శాంతి సమాధానం నెమ్మది దయచేండి వేశ ప్రభావ ప్రతి ఒక్కరు నడిపించండి వాక్యం ద్వారా మాట్లాడమని ఇదిగో తండ్రి ముందున్న కార్యక్రమం అంతట్లో మీరే తోడుండమని కృపనే కోరుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా మీరే తోడుండి నడిపించమని ఏసు నాం పెరట్ అడిగి పడుకున్నాం ప్రీతం రి ఆ మెయిన్ తా ప్రైజ్లోక్క అందరికి ప్రైజ్ మాదిరి సిస్టర్ ఫనీ బ్రదర్ నీ సన్నిధిలో ఒక్క దినము గడిపిన చాలయ్యా వేయి దినముల కంటే శ్రేష్టమునాయ్యా నీ సన్నిధిలో ఒక్క దినము గడిపిన చాలయ్యా వేయి దిన ముల కంటే శ్రేష్టమునా సయ్యా ఈ సన్నిధిలో ఒక్క దినము గడిపిన వేయి దిన కంటే శ్రేష్టమునా seya rajade rajaina dadduguda rajade rajaina dadduguda nee sannidhiloo aanandinchi santo ni ni santoshincheluga nee sannidhiloo gaanam chesi natyam adeluga nee sannidhiloo aanandinchi santoshincheluga nee सन्निधिला गान मुझे से नाट्य माडेनुगा हालेलुया हा हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया ई सन्निधिला दिना मंगल पिण जालेया ए ई दिनमले घंटे इष्टभूना సయ్యా పరలో కాదుతలా సైన్య సాము పరలో కాదుతలా సైన్య సాము పరిశుద్ధుడు పరిశుద్ధులని గౌనము చేసెనుగా ఇక పరులు యొక్క పునాదులన్నీ యుక్కిపోయనుగా పరిశుద్ధుడు పరిశుద్ధులని గౌనము చేశనుగా ఇక పరలు కపు పునాదులన్నీ పోయినుగా అలలుయా ఈ సన్నిధిలో ఒక్క దినము గడిపిన చాలయ్యాముల కంటే శ్రేష్టమునా ప్రైజ్లా థ్యాంక్ యూ మా చాలా బ్రేక్ వచ్చింది పాటలో బట్ థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు ఈరోజు రవి బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి పరిశుద్ధులకు తండ్రి కృపామైడ జీవం గల ఏసయానికి ఎంతో వందాలనైనా నిన్న నీడు నిరంతరం ఏకీత ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుల దేవానికి స్థుతులు స్తోత్రమైనా ఈ గడిచిన కాలమంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు దివారాతులు కాచి కాపాడిన గొప్ప దేవుడు వేసయానికి ఎంతో వందనాలు సమస్త ఘనత మహిమా ప్రభావంలు తండ్రి ఏసయానికే చెల్లించుకుంటున్నాం నా తండ్రి నా దేవా మా ప్రభు మా రక్షకుడు మా దేవుడు నువ్వే ప్రభావ లేఖనాల ప్రకారంగా మా పాపంలో కొరికాయ చనిపోయి సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా మూడో దిన తిరిగి లేచిన దేవుడు గొప్ప దేవుడు మా ఇమోచకుడు మా రక్షకుడు తండ్రి ఇక యుగంలో నీకే మహిమా ఘనతా ప్రభాలు అర్పించుకుంటున్నాం ఇక రాత్రి కాల సమయంలోనైనా మీ సన్నిధికి మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మా హృదయాలు సరి చేయని ప్రభావ వాళ్ళు ఇంకేమైనా ఆయాసకరమేటో చూపించండి వాటిని ఒప్పుకొని విచ్చిపెట్టాలా మీకు కనికరం పొందాలా మీ కృపల మీద యథార్థ హృదయం కలిగి ప్రవ్వ నిండు మనస్థిని సేవించాలని శాపండి అయినా మీ ఆత్మధర్మం నడిపించిన అయినా మీ సాయం మా కనుగ్రించండి మమ్మల్ని మీ పోలిగా మార్చండి మీకు సరళత సంపృతులు నడిపించండి పశుధాత్మ దేవ మా హృదయాలకు మాతో మాట్లాడండి మమ్మల్ని నడిపించండి సర్వసత్యములకు నడిపించండి మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినైనా మా ఆలోచన సమస్థాన్ని కొట్టివేండి ప్రభావ అవి దేనికి పనికిరాని ప్రవ నైనా మీ తలంపులకు మేము చోటిస్తున్నాం ప్రవ నా ప్రవర్తన అంతట్లో నైనా మీకు అధికారానికి లోబడుతున్నాం మా సౌబుతిని కొట్టివేండి పరిశుధాత్మడా నన్ను మీ వాసంలో తీసుకెళ్ళండి మీ ఆత్మ ద్వారా మాట్లాడి అందరితో మాట్లాడమని మీకు పరిశుధాత్మ ద్వారా మాకు సహాయం చేయమని ఏసుక్రీస్త పరిషుధ నామమున ప్రాదర్శనాం తండ్రి ఆమెన్ ఆమెన్ అపోస్తుల కార్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము కాబట్టి ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కాబట్టి ఈ వాక్యము ఇది కొద్ది కష్టతరమైన వాక్యమే కాబట్టి బైబుల్ ప్రతి వాక్యము అది కష్టతరం ఏం కాదు ఒక దశలో మనకి కష్టంగా అనిపిస్తుండొచ్చు ఒక దశలో అది మనం అర్థం చేసుకున్నప్పుడు పరశురాత్ముడు మనల్ని ఆ సత్యంలో నడిపించినప్పుడు అది మనకి సునాయసంగా అర్థం చేసుకోలాగిన ప్రభు సహాయకుడు కాబట్టి పత్తి దేవుని సేవకులు ఏ రీతిగా దేవుని సంకల్పం ఏంది దేవుని హస్తము ఎలాంటి కార్యాలు చేయాలనుకుంటుంది ఈ లోకంలో ఆయనను మహిమను చూపటానికి ఆయన ఆయనే నిజమైన దేవుడు తన సృష్టికి ఆయన బయలుపరుచుకోవాలని తన బిడల ద్వారా అది నెరవేర్చుకోవాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు కాబట్టి ఒక భక్తుడు విలియం కేర్ ఒక భక్తుడు ఒక మాట చెప్తాడు దేవుని నుండి గొప్ప వాటిని ఆశించమన్నాడు దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టమన్నాడు కాబట్టి మనం ఆశించడంలో తప్పు దేవుని దేవుని నుండి గొప్ప వాటిని మనం ఆశించాల ప్రవా నీ నుండి మేము గొప్ప వాటిని మేము ఆశిస్తున్నాం తప్పులేదు కదా ఎందుకంటే పత్తిది కూడా ఆయనను మైమపరచడానికే ప్రతిది ఆయనను ఘనపరచడానికి ఆయన నామము హెచ్చింపబడాల ఆయన నామము ఘనపరచబడాల సమస్త అన్య జనులలో ఈ సృష్టి మొత్తం ఆయనను మైమపరచాల ఎందుకంటే సర్వ సృష్టి ఆయనదే కానీ ఈ లోకము యుగదేవత వాళ్ళకి గుడ్డితరం కలిసింది సృష్టికర్తను విడిచిపెట్టి ఈ సృష్టిని పూజిస్తున్నారు శతస్ప్రద జంతువులను పూజిస్తున్నారు మనుషులు ఆయనకి ఎంతో వేదన నా బిడలో నన్ను దూరం వెళ్ళిపోతున్నారని ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడు తన తన బిడ్డల ద్వారా ఆయన బలిపరచుకోవాలని ఆయన సంకల్పము ఆయన అస్తము ఎప్పుడు కూడా చేపబడి ఉంది కాబట్టి ప్రతి దశలో మనము వాటిని గ్రహించాలా కాబట్టి పత్తిది ఏసు ప్రభు ఈ లోకంలో చెప్పిన పత్తి బోధ ఆయన ఈ లోకంలో తన శిష్యులతో మాట్లాడిన పత్తి బోధ కాబట్టి ప్రతి దశలో దేవుని ప్రణాళిక దేవుని సంకల్పం ఏంది అనేది మనం గ్రహించాలా ఏసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన శిష్యులకు ఎన్నో వాక్యాలు బోధించిండు పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించండు ఆయన ఏ రీతిగా మనం పరిచర్య చేయాలా మనుషులతో ఎట్లా సంభాషించాలా దేవుని రాజ్యం ఏ రీతిగా ఉండబోతుంది అది ఎట్లా ఉంది ఇది అది ఏ రీతిగా ఉంది అది ఎట్లా చూడాలా ప్రతి విషయాలు ప్రభు అక్కడ మనకి సువార్తలో ప్రకటించినట్టు మనం చూస్తాం కానీ ఆ దశలో ఆయన శిష్యులు ఎంతో మంది ఆయన వెంబడించినారు యవహన్ సువార్థ వచ్చే వారికి అక్కడ మనుషులు ఒక మాట మాట్లాడుతున్నారు అక్కడ ఏంటంటే ఆయన చెప్పే ప్రతి బోధ చెప్తున్నారు కానీ ఇది కఠినమైంది ఎవరు దీన్ని సహించగలడు యహోన్సు వార్త ఆరో అధ్యయం మనం చూసినప్పుడు ఇది కఠినమైన బోధ ఎవరు దీన్ని సహించగలరు ఎవరు దీన్ని వినగలరు అని అక్కడ దేవుడు అక్కడ ఆ శిష్యులు ఆయనతో మాట్లాడటం మనం చూస్తాం కాబట్టి ఒకసారి మన ఆ వాక్యం చూసి మన తిరిగి ఇక్కడికి వచ్చేద్దాం అపోజ్ యహోన్సు వార్త ఆరో అధ్యాయము ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఆరో అధ్యాయము అరవైవ వచనంలో ఏసు ప్రభు చెప్పిన బోధ అవన్నీ ఆయన కపిర్ణ హోంలో ఒక సమాజ మందులో మాట్లాడి ఆయన బోధిస్తూ కాబట్టి చూడండి దేవుని వాక్యము దేవుని సత్యము మనం ఎప్పుడైతే మనం బోధిస్తూ ఉంటామో అది చర్చస్ లో బహిరంగం కావచ్చు ఎక్కడన్నా కావచ్చు లేక ఒక మనుషులకు మనం ప్రకటించేలాగన ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు దేవుని వాక్యం ఎట్లా మాట్లాడాలా అని విషయం అది బోధించేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒక దశలో నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది కాబట్టి ఈ యొక్క సత్యాలను ఎట్లా అర్థం చేసుకోవాలా అనేది మనుషులు సతమంతలు ఆడుతూ ఉంటారు కాబట్టి వాటిని విశీదీకరించి చెప్పేది ఎవరు పరిశుధాత్మడు తప్ప ఎవరు చెప్పలేరు కాబట్టి మనం పరిశుధాత్మకమైన చోటిస్తాం ఆ దశలో అయితే ఆయన ఎన్నో విషయాలు చెప్పిండు పరలోకం నుంచి దిగొచ్చిన మన్నా అని నేను అన్నాడు అయితే మా పితరులు మన్నా దీని కదా అంటే మీ పితరులు మన చనిపోయినారు కానీ నా శరీరం రక్తం తిని తాగవాడు నిత్య జీవంలోకి కాబట్టి అని చెప్పే ప్రతి మాట ఎవరు కూడా అది అర్థం చేసుకోలేదు చివరికి ఆయన ఎంతో మంది శిష్యులు ఆయన బిడలు ఎంబడించినారు కానీ అన్ని బోధలు వింటా కానీ అర్థం చేసుకునే స్థితి వాళ్ళకి ఇంకా కలగలేదు అన్నట్టు కాబట్టి అడిగిన్రా ఆయనంటే కష్టమే అనట్టు కొంతమంది అడిగినరు కొంతమంది అడగలేదు కాబట్టి ఎందుకు వచ్చిన బాధ ఇది చాలా కష్టమైంది మనకి ఎందుకు అవసరం లేదు అని వాళ్ళు అంతవరకు ఆగిపోయినారు అక్కడ ఒక ఒక ఎంతో మంది ఆయన వెంబడించిన తర్వాత ఒక విషయం అక్కడ చెప్పబడుతుంది అరవైవ వచనంలో వ్యవహన్ శువార్త ఆరో అధ్యాయం అరవైవ వచనంలో ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఆయన శిష్యుల్లో అన్నప్పుడు దేవుని ఎంబడించే దేవుని సేవకులు ఆయన వెంబడించే ఆయన శిష్యులలో అంటే ఎంతో మంది శిష్యులు ఉన్నారు అక్కడ ఒక డెబ్బై మంది కావచ్చు ఎంతో మంది ఇది ఎవడు సహి వినగలడాన్ని చెప్పుకునేది కాబట్టి వినలేని స్థితులు ఉన్నారు మనుషులు ఆయన ఎంతగా చెప్పినా కానీ వినలేని స్థితులు ఉన్నారు ఎందుకు వినలేని స్థితులు ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన బోధకులను వాళ్ళు సిద్ధపరచుకుంటారు చూస్తే వాళ్ళకి సంబంధించిన సేవకుల్నే వాళ్ళు పిలుచుకుంటారు ఎవరన్నా బయటించి దేవుడు ప్రేరేపించి దేవుని యొక్క భారం ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భారం వెళ్ళినప్పుడు అది వినాలా ఆ సంఘానికి దేవుడు బలపరచాలని విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి పిలుస్తారు రెండవసారి వాళ్ళు సహించలేకపోతారు ఎందుకు సహించలేకపోతున్నారు ఎందుకు భరించలేకపోతున్నారు అన్నప్పుడు నాకు ఒక ప్రశ్న ఏంటంటే ప్రవ్వ మేము ఎంతగానో ప్రయాసపడి ఎంతగానో భారంతో మాకిచ్చిన సమయంలో మేమంత గొప్ప పరిచయం మేము చేస్తలేం కానీ ఇచ్చిన సమయంలో మేము వెళ్ళి ఎంతగానో ప్రయాసంతో చెప్పుకుంటే ఎందుకు ప్రవ్వ వాళ్ళు స్వీకరించలేదంటే దేవుడు ఒక విషయం నాకు చెప్పిండు వాక్యం ద్వారా మాట్లాడిండు కాబట్టి అది నేను పంచుకుంటాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కాబట్టి ఇది కఠినమైన మాట ఎవడు దీన్ని వినగలడని చెప్పుకున్నారు అప్పుడు ఏస్ ప్రభ ఏసు తన శిష్యులు దీని గురించి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారిలో వారితో ఇట్లానేను నేను కాబట్టి ఆయనకు తెలియదా ఎవరో సనుగుతున్నారు ఎనక ఎవరో గొనుగుతున్నా తెలియదా అందరి ఆయన తెలుసు ఆయన సమస్తం తెలుసు కానీ అందరినీ ఆయన భరించిండు అందరినీ ఆయన మార్గంలోకి ఆయన విధానంలోకి నడిపించడానికి ఆయన ఎంతగా ప్రయాసపడి కాబట్టి ఎవరిని తండ్రి నువ్వు నాకు ఇచ్చినా వారిలో ఎవరికి పోగొట్టుకోను అన్నాడు ఒక్కటి తప్ప అన్నాడు కాబట్టి ఆయన ఎంతగానో తోడి తన పిల్లలను రెక్కల కింద రాజుకోని ఎంతగా ప్రయత్నించినా కానీ అవి రెక్కల నుంచి ఎగిరిపోతున్నాయి పక్కకి వెళ్ళిపోతున్నాయి దుష్టులు అక్కడ వచ్చి కొట్టేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు వాడి చరలోకి తీసుకొని పోతున్నాడు అది మనుషులు గ్రహిస్తలేదన్నట్టు కాబట్టి ప్రభు మాట్లాడుతున్న అక్కడ ఆయన తన ఆయన తన శిష్యులు తో మాట్లాడుతున్నాడు ఆయన తెలుసుకొని ఇట్లా నేను దీని వలన మీరు అభ్యంతర చూడండి ఈ లోకంలో చివరికి వచ్చే వరకు అందరూ అప్యంత పడిపోతారు ఎవడు కూడా సత్యాన్ని గ్రహించలేడు అన్నట్టు చివరి వరకు అంత వరకు సహించి వాడు అన్నారు వాక్యం కాబట్టి నువ్వు చివరి వరకు నువ్వు నువ్వు సహించగలవా లేక భరించగలవా ఆయన సహించేది అక్కడ ఆయన సత్యము ఆయన వాక్యము జీవం కదా ఆ జీవాన్ని ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుని ప్రయత్నించాలి ఇది కష్టమైంది ఇది కఠినమైంది అని వెళ్ళిపోతే ఆయన ఏం చేయలేడు కదా కాబట్టి ఆయన దుఃఖపడుతుడు బాధపడతాడు కానీ ఆయన ఏం చేయడు ఎవరిని బలవంతం చేయుడు దేవుడు నువ్వు రా అని చెప్పి జబర్దస్త్ చేయడు మతంలో చేస్తాడు కానీ మనం చేయమట్లా సత్యంలో ఉన్నప్పుడు నీకు స్వాతంత్రం ఉంటుంది నీకు ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయుడు అన్నట్టు అభ్యంతర పడతారంట అనేకులు ఎందుకు అభ్యంతర పడతారంటే ఆయన చెప్పే ప్రతి మాట పరలోకి సంబంధమైంది ఆయన చెప్పే ప్రతి బోధ పరులోక సంబంధించి తండ్రి నుంచి వచ్చింది అంటే ఆయనను ఆయన తండ్రి నుంచి పొందుకున్నాడు ఈ లోకంలో కుమారుడుగా ఆయనే తండ్రి కుమారుడుగా వచ్చి తండ్రి నుంచి పొందిన పతి వాక్యాన్ని పతి మర్మాన్ని ఆయన వెల్లటి చేసిండు ఈ లోకంలో మన కాబట్టి ఆ వెల్లడి చేసే విధానంలో వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డ ఆయన ఎంతగా ప్రయాసపడ్డా కానీ వాళ్ళు గ్రహించలేని స్థితులు ఉన్నారు అందుకు దీనివల్ల మీరు అభ్యంతర పడుచున్నారా కొచ్చిన అక్కడ ఈ రోజు మనం అభ్యంతర కాబట్టి ఇది చాలా ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే మనము ఒక ఆత్మీయ స్థితిలో ఒక దశ నుంచి ఒక దశకు మనం ఎదగాల కాబట్టి దేవుని సంకల్పం అనేది ఏ రీతిగుందో కాబట్టి ఈ ఈరోజు వాకుక అంశం ఏంటంటే దేవుని కుమారిని శబ్దం వినుట దేవుని కుమారిని శబ్దము వినుట ద వాయిస్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారిని స్వరము వినుటం ఆ వాక్యం అంశం ఈ కృత అంశం ఈరోజు మనం ఆరంభించుకున్నాం కాబట్టి ఈ అంశము దాంతో పాటు క్రీస్తుని పోలు నడుచుకోట అదొక అంశం కాబట్టి ఇది ఎందుకు దేవుడు ఈ రోజు నాకు అది రిలీజ్ ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మీతో పంచుకోవాలని ఆశ ఆశ కలిగిన కాబట్టి దేవుని కుమారు అని కాబట్టి దేవుని కుమారుని శబ్దం అంటే మృతులు దేవుని కుమారు అని శబ్దం గడియ వచ్చి ఉన్నది అది వచ్చే ఉందంటాడు వచ్చి చున్నది ఆ వచ్చే ఉన్నది అంటాడు కాబట్టి ఎవరు మృతులు దేవుని కుమారుణి శబ్దము దేవుని వాక్యము ఏం చెప్తుంది ఎందుకు మృతులని ఆయన చెప్తున్నాడు ఎందుకు మనుషుల్ని మృతులుగా పోలుస్తున్నారు వాళ్ళు వినాలా ఆ గడియ వచ్చిందన్నాడు కాబట్టి ఇది ఆయన గడియ ఆయన కుమార్ని స్వరం వినే గడియ ఇది మృతులు అన్నప్పుడు ఇంకా మనం మృతుల్లాగా ఉన్నవా లేకుంటే నేను జీవం ఉందా కాబట్టి ఆ అంశంలో మనం ముందుకెళ్తున్నాం ప్రభు ఆయన ఆత్మ ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతికి వెళ్తాం కాబట్టి ఇక్కడ వాక్యం ప్రభు ఏం మాట్లాడుతున్నంటే మీరు అభ్యంతర పరుచున్నారా అలాగైతే మనుషు కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు మునుపు ఎక్కడున్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన ఎక్కుట మీరు చూచిన చూచిన మీరు ఏమంటారు ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు యూదులతో మాట్లాడుతున్నాడు అక్కడ శిష్యులు ఉన్నారు జన ఉంది అందరు ఉన్నారు ఆత్మయే జీవింపజేయించినది శరీరము కేవలం నిష్ప్రయోజనము కాబట్టి ఆత్మనే జీవింపజేసింది కాబట్టి శరీరం కేవలం నిష్ప్రయోజనం కాబట్టి నువ్వు శరీరానికి చూసేది నువ్వు ఆత్మని చూడాలా ఆత్మలో నువ్వు జీవించగలాలా నేను మీతో చెప్పి చిన్న మాట ప్రతిదీ ఆత్మ ద్వారానే బయలుపరచబడాల ప్రతిదీ ఆత్మ వల్లనే అనుగ్రహించబడాలా ఎందుకంటే ఇది ఆత్మీయ ప్రపంచం అని మనకు తెలుసు కాబట్టి ప్రతిదీ ఆత్మ ద్వారానే అపోస్తులు ఒక దశలో వాళ్ళ పరిచయ ఏ శిష్యులు ఏసు పాటు వాళ్ళు సన్నిహితంగా జీవించినారు ఏసు పాటు ఆయన ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పరిచయకు కాబట్టి ఇంకా వాళ్ళు ఆయన అభిషేకం పొందుకోలే కాబట్టి వాళ్ళ ఒక ఒక దశ వరకు వాళ్ళు అరీత్తిగున్నారు కానీ ఆయన ఎన్నో విషయాలు చెప్పిండు అక్కడ రాజ్యం గురించి కానీ ఎక్కడ జ్ఞాపక అనుకుంటే కష్టమే కదా కానీ ఆయన చెప్పిన పత్తి వాక్యము జ్ఞాపకానికి వాళ్ళకు ఉండవు జ్ఞాపకానుకుంటే ఏసుప్రమ మరించిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ చేపలు పోతారా అంటే మర్చిపోయి కాబట్టి ఆయన శిలువు ఎక్కే ముందు ఏసు ప్రభు ఇంకా చెప్తారు ఎన్నో మాట నేను చెప్పాల్సిన స్థానతలు మీకు అనేకములు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు దుఃఖములు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము చెప్పినా మీరు వినలేని స్థితులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు దుఃఖం ఏంటంటే ఏసు ప్రభు మాతో పాటు ఇంతకాలం ఉన్నాడు ఇప్పుడు ఆయన తిరిగి ఆహ్వానం కాబట్టి మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఎంతగానో దుఃఖంతో విందుతున్నారు కాబట్టి ఆ టైంలో దేవుడు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాడు ఆయన కాబట్టి చెప్పలేదు చెప్పలేదు ఎందుకంటే చెప్పిండు కొన్ని విషయాలు ఎన్నో విషయాలు చెప్పిండు కానీ ఆ టైంలో కొన్ని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ దుఃఖంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నవాడికి బాధలో ఉన్నవాడికి నువ్వు ఎంత వాక్యం చెప్పినా వాడు వినడు ఫస్ట్ వాడు బాధ నుంచి విడుదల పొందిన తర్వాత వాడు వాక్యం స్వీకరించగలడు కాబట్టి అందుకు ప్రభు చెప్పలే కాబట్టి మీకు దుఃఖములో ఉన్నారు కాబట్టి నేను మీకు సంగతి అన్నీ కానీ ఇప్పుడు మేము చెప్పాలంటాడు నేను వెళ్ళి ఆదన కర్తను మీ దగ్గర పంపిస్తా ఆయనే మీకు సమస్తాని బోధిస్తాడు అన్నప్పుడు అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ప్రవ్వా ఆ టైంలో నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అది ఎట్లా బయలుపరచాలా పరిశుధాత్మ ద్వారా బయలుపరచబడాలా ఎవరని అడుగుతున్నారు ఆ రీతిగా పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఏస్ ప్రభు నేను సత్యము గురించి సత్యం గురించే నేను పుట్టినానంటాడు సత్యం ప్రకటించడానికి నేను పుట్టినానంటాడు పిలాతో ఏమంటుడు సత్యం అంటే ఏందని అడుగుతున్నాడు కాబట్టి ఒక్క క్షణం ఆయన ప్రవ అది ఎట్లా ప్రభ అంటే కేవలం పరశుధాత్మ ద్వారానే అవి బయలుపరచబడాలా కాబట్టి వ్యవహాన్ భక్తులు అంటాడు ఏసు ప్రభు చేసిన కార్యాలు ఇంక అనేకములు ఉన్నాయి కానీ వాటిని చదవ వాటిని వాటి రాయాలంటే వాటిని విశదీకరించాలంటే ఈ భూలోకం కూడా సరిపోతున్నాడు అంటే ఇంకా చాలా కార్యాలు చేసిండు కొన్నే రాసింది బైబుల్లో కానీ ఇంకా ఏం చేసిండు అన్నప్పుడు అది పరిశుద్ధాత్మడు తప్ప ఎవరు కూడా మనకు అది బయలుపరచలేదు కాబట్టి ఆ లెవెల్కి మనం పోవాలా ఇంతకాలం మనము ఎన్నో వాక్యాలు మనం విన్నాం ఎంతగానో వాక్యంలో బలపడ్డం కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం ఒక ఉన్నత స్థితి మనం పోతే గాని దేవుడు తన హస్తము చాపినడు నీ కొరకు దేవుడు తన హస్తాన్ని చాపినడు నీ నుంచి ఎన్నో విశేషమైన గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు అట్లా నీకు ఆశ ఉందా విలేంకేలా అంటున్నాడు గొప్ప వాటిని ఆశించమనడు ప్రవ్వ గొప్ప గొప్ప కార్యలు శూర కార్యలు కార్యాలు మహాకార్యాలు మేము చేయాలా ప్రవ్వ నీ నామమున నీ నామం ఘనపరచబడాలన్నారు తర్వాత దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టడం ఆయన నుంచి ఆశించాలా నువ్వు దాన్ని చేపట్టాలా ఎప్పుడు చేపడతాం మనం నువ్వు ఆ తీర్మానం ఆశ ఆసక్తి వస్తే తీర్మానం వెళ్ళిపోతాం ఆ శిష్యులాగా అభ్యంతరపడితే ఇంకా అంతే పరిస్థితి ఇంకా అక్కడికి ఆగిపోయినారు వాళ్ళు చూడండి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నా నేను మీతో చెప్పిన మాటలు ఆత్మను జీవై ఉన్నవి కానీ ఉన్నారని వారితో చెప్పాను ఎంతో మంది శిష్యులు ఆయన నింబడిస్తున్నారు కదా ఎన్నో వాక్యాలు ఆయన బోధిస్తున్నారు కదా కానీ ఎవరు ఎవరు నమ్ముతున్న చెప్పండి ఈ గ్రూప్ ఎన్నో వాక్యాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు సిస్టర్స్ ద్వారా బ్రదర్స్ ద్వారా విశేషమైన వాక్యాలు ఇంత ఇంత బోల్డ్ వాక్యాలు ఇంత ఎంతో గంభీరమైన వాక్యాలు మన గ్రూప్ అవి బయలుపరచబడుతున్నాయి ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ద్వారా ఎంతగానో మనం బలపరచబడ్డము నేనైతే ఎంతగానో బలపచ్చబడ్డా వాక్యం ద్వారా కాబట్టి ఎందుకు దేవుడు అలాంటి ఆ రీతికి మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు టైం ఏందే తెలుసా దేవుని సంకల్పము దేవుని అస్తము ఇప్పుడు నీ కొరకు ఎదురు చూస్తుంది ఇప్పుడు నువ్వేం చేయాలా మునర్ధనం ప్రవచనం దేవుడు మాట్లాడండి మీరు ఎంత కాలం మీరు ఇక్కడే ఉంటారు ఇంకా ఎంతకాలం మీరు ఇక్కడే ఉంటారు మోసతో మాట్లాడిన దేవుడు మీరు ఎంత కాలం ఇక్కడ ఉంటారు సాగిపోండి ఇక సాగిపోండి అన్నాడు దేవుడు ఎంతకాలం ఉంటారు మీరు ఇక్కడ ఇక మీ గుడారాలు తీసుకొని వేరే చోట వేయండి ఇక్కడి నుంచి అక్కడ వేయండి అందుకే పేతురు అంటాడు దేవుడు నాకు సూచించిన ప్రకారము నా గుడారం విడిచి ఆయన గుడారంలో నేను పరిచర్ చేయాల అందుకు ఇటన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తున్నానని పేతురు తన పత్రికలో వ్రాస్తున్నాడు కాబట్టి ఎంతకాలం అంటే మీరంతా సేవకులు మీరంతా గొప్ప గొప్ప దైవజన్లు గొప్ప పరిచయ చేసేవాళ్ళు మీరు అనేక ప్రాంతాలు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు సువార్త ప్రకటిస్తున్నారు ఎంతో మందిని బలపరిచినారు ఎంతో మందికి అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి నీ ఆత్మీయ విధానము ఎందుకంటే ఆయన అస్తము నీ కొరకు చేపబడింది కాబట్టి నువ్వు ఈ రోజు అది తీర్మానించుకుంటే చెప్పబడిన ప్రతి వాక్యాన్ని స్వీకరిస్తే అలాంటి గొప్ప కార్యం చేయగలవు దేవుడు నీ ద్వారా చేస్తాడు కానీ ఆ శిష్యులు అక్కడ ఎంతో మంది ఉన్నారు అక్కడ కదా విశ్వసించిన వారు ఎవరు విశ్వసింపన వారు ఎవరో ఆయనకు తెలిసిన ఉంది అక్కడ కదా అక్కడ ఉన్నారు తర్వాత అరవై ఆరో వచ్చనంలో ఆయన చూడండి అరవై ఐదో వచ్చనంలో ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రింపబడకుంటే ఎవడనో నా ఎంతకు రావడం ఈ హేతువుని బట్టి మీతో చెప్పి కాబట్టి ఆయన కృప లేకుండా ఎవరు కూడా నా ఎద్దకు రాలేడని చెప్తున్నాడు కాబట్టి మనం ఆయన కృపను కోరుకోవాలా కాబట్టి అరవై ఆరో వచ్చినం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం అప్పటి నుండి ఎప్పటి నుండి మనం అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన వా అప్పటి నుండి కాబట్టి ఆయన శిష్యులలో అనేకులు వెనకదీసి ఎంతోమంది వెనకది అనేకులంటే పెద్ద సంఖ్య పెద్ద సంఖ్యది పెద్ద సంఖ్యది వెనక తీసిరంట మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు అంతటితో వాళ్ళు ఆగిపోయినారు అంతటితో ఆగిపోయినారు ఎంతో మంది సేవకులు ఒక దశకు వచ్చే వారికి వాళ్ళు ఆగిపోతారు అక్కడ వాళ్ళ మైండ్ క్లోజ్ అన్నట్టు మాకు చాలు పేదలు వింతే మనకు చాలు వింతే చాలు మేము బాగా పరిచయం చేస్తున్నాం ఆదివారం చర్చ నడిపిస్తున్నాం సువార్త ప్రకటిస్తున్నాము అన్నీ చేస్తున్నాం మంచిదే కానీ ఆ రీతిగా దేవుడు ఒక ఒక దశ వరకు నేను ఎందుకు నేను బలపరచది ప్రభు నుంచి కలిగింది నేను నమ్ముతుంది ఒక దశలో ఎంతోమంది యూదులకు అప్పుసిన పౌలు బర్న్నబ పోయి సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో వాక్యులు కొంతమంది రక్షణ వొందురు కొంతమంది స్వీకరిస్తారు కానీ కొంతమంది మచ్చరంతో కోపంతో ద్వేషంతో ఆ పౌలుశీలకు వ్యతిరేకంగా ఒక గుంపులు జమ చేసి అక్కడి నుంచి వాళ్ళు తరిమేస్తారు ఈ దినము దేవుడు ఒక ఒక బ్రదర్తోనే మాట్లాడుతున్నా ఎందుకు మనం అంతగా మనం వాళ్ళని బ్రతిమినాడాలా పౌలు బ్రతిమలాడం దేహ సంబంధమైన నా రక్త సంబంధుల గురించి నా నేను శాపమై నేను వేరైపోయినా పర్లేదు వాళ్ళ రక్షణ పొందాలా నేను ఏమైపోయినా పర్లేదు కానీ వాళ్ళు మడికి రక్షణ పొందాలా అనే తాపత్రము అలాంటి రోషం వాడు పౌలు యూదులకు రోషం పుట్టించాలని ఎంతగానో ఆసక్తి కలిగినాడు కానీ వాళ్ళు ఏం చేసిండు రుణీకరించినారు ఒక దశ దేవుడు కూడా ఏం చేశారు తెలుసా ఆయన చెప్తాడు చెప్పి చెప్పి చెప్పినప్పుడు ఇస్రాయల్ ఏం చేసిండు ఒక దశలో ఆయన వదిలి ఇచ్చిపెట్టేసిండు ఎందుకు ఇచ్చిపెట్టేసిండు విడిచిపెట్టాలి ఆ టైంకి తర్వాత ప్రవ్వా అని ఏడిచినప్పుడు అప్పుడు ఒక ప్రవక్తను ఒక న్యాయాధిపతిను పంపి మళ్ళీ విడిపిస్తాడు దేవుని విధానం అట్లుంటుంది ఎందుకంటే బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు అన్నట్టు కాబట్టి ఆయన ప్రేమ అట్లుంటుంది అన్నట్టు ఎంతో మంది ఆగిపోయినారు అక్కడ అప్పటి నుంచి ఎంతోమంది ఆయన వెనక తీసినారు మనం ఎంత ప్రయాసపడి వాక్యం ప్రకటించినా కానీ వాళ్ళు ఎందుకు మనం రిజెక్ట్ చేస్తారంటే వాళ్ళ దేశం ఉందేమో చెప్పే వాక్యం వాళ్ళ హృదయాలకి నొచ్చుకుంటున్నామేమో కదా హృదయాలు మండకపోతే మార్పు జంతుమా నీ హృదయము గాయపరచబడకపోతే నీకు స్వచ్ఛత రాదు గాయపడ్డ వాళ్ళకే లేదా స్వచ్ఛత కాబట్టి నీకు గాయాలు లేవు ఆయన పొందిన గాయాలు నీకు లేవు కాబట్టి నీకు ఏం బాధ ఆయన పొందిన గాయాలు ఎప్పుడైతే నీ హృదయంలో నీలో ఉంటాయో అప్పుడు నీకు వేదన పడుతుంది క్రీస్తు కలిగిన వేదన పడుతుంది ఆ గాయాలు మనకు లేనంత కాలము మనకి అంత బాగానే ఆ గాయము ఎప్పుడైతే మనల్ని తొలుస్తుంటుందో ఎప్పుడైతే అది వేదన కలిగిస్తుందో అప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం అందుకే పౌలు అంటాడు క్రీస్తు ముద్రలు నా మీద ఉన్నాయి కాబట్టి నన్ను ఎవడో శ్రమ పెట్టవద్దు అక్కడ అంటే ఆయన గాయాలు ఆయన ఆయన ఉంది పొందుకున్నాడు ఆయన అంటే నేను క్రీస్తుతో కూడా సెలవుబడ్డాను జీవించేవాడు ఇక మీదట నేను కాదు క్రీస్తు వేసే నాలో జీవిస్తున్నాడు అంటే అట్లా మనం చెప్పగలం ధైర్యంగా నేనైతే చెప్పలేను కానీ అట్లా చెప్పాలని ప్రయాసపడుతున్నా రవ్వ వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఆ స్థితికి అంటే అది ప్రయాసంతో కూడింది ఏదో ఒక వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే కాదు కదా ప్రయాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మంది శిష్యులు అడిగినప్పుడు అంటే పన్నెండు మందే మిగిలిపోయినారు ఇక్కడ ఎంతో పెద్ద సంఖ్య గుంపు ఎంబడిస్తుందైనా చివరికి పన్నెండు మందే మిగిలిపోయినారు పన్నెండు మందే మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు ఆయన చెప్పే వాక్యాన్ని సహించలేకపోయినారు అది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు అందుకు మనుషులు అభ్యంతర పడతారు అన్నట్టు ఈ రోజు నువ్వు అభ్యంతర వాళ్ళలాగా నువ్వు నువ్వు వెనక తీస్తున్నావా యహోషం ఏమైపోయినా పర్లే ఏమైనా నేను నా ఇంటి వారిని యహోవాని నేను మటుకు నా ప్రభుని సేవిస్తా నేను దేని గురించి కూడా ఎవరు ఏమైపోయినా సరే వాళ్ళు ఏమైనా చేసుకొని నేను మటుకు యహోవాని సేవిస్తా నా కుటుంబంతో అని తీర్మానించుకున్న దేవుని సత్యము బయలుపరిచినప్పుడు నువ్వు పరిశీలించాలా చూడండి పేతులు మాట్లాడుతున్నాడు సీమన్ పేతులు ప్రవ్వా ఎవని ఎద్దకు వెళ్ళదుము ఏసు ప్రభు తప్ప ఇంకెవరున్నారు మనకి నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవు ఆయన చెప్పే పత్తి మాట నిత్యము జీవపు మాటలు అంటే నిత్య జీవనిచ్చే మాటలు అవి మనుషులకు అర్థం లేకపోయాయి అది ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే అది కొద్ది కష్టమే ఎందుకు అభ్యంతర పడుతున్నారంటే అది కొద్ది కష్టమే ఎందుకు అనంటే వాళ్ళు ఉన్న దురాత్మ దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తది మీరు చూడండి నేను నేను వెళ్ళిన ప్రాంతాల్లో నేను చెప్తున్నా ఎంతో మంది సేవకులు చెప్పే విధానం ఒక రీతిగా ఉంటుంది వాళ్ళ క్రియలు ఒక రీతిగా ఉంటాయి అంతవరకు చెప్పే వాక్యము ఎంతో గంభీరంగా చెప్తారు బయటకు వచ్చినా వాళ్ళు వాళ్ళ క్రియలు భయంకరంగా ఉంటాయి బూతులు మాటలు మాట్లాడతారు చెడ్డ మాటలో మాట్లాడతారు అబద్ధాలు చెప్తా ఉంటారు సొడ్యూలు చెప్తా ఉంటారు అది సేవకులకు తగదు కదా కాబట్టి దేవుడు ఎందుకు ఆ రీతిగా నడిపిస్తానన్నప్పుడు చూడండి అప్పుడు పేరు అన్నాడు ఎక్కడికి మేము ఇచ్చి పెళ్ళదా ప్రభును తప్ప ఎవరిని మనం ఇచ్చిపెట్టి వెళ్ళలేం కదా మన పాపముల నిమిత్తమై మన కొరకు మరణించి సిలువేబడి సమాధి చేయబడి మూడోదిం తెలిగిన ఆ యేసు ప్రభు మన దేవుడు మన ప్రభు ఆయనను మనం వెంబడిస్తున్నాం కాబట్టి అపోస్తుల కాలంలో మనం వాక్యంకు మనం వెళ్తున్నాం కాబట్టి అభ్యంతర ఈ లోకంలో మనుషులు అభ్యంతర పడతారు ప్రేమ చలారిపోద్దనడు అక్రమం విస్తరించ చేట అనేకులు ప్రేమ చలారిపోతాను కానీ అంత వరకు నా క్రియలు చేపట్టేవాడు ఆ వాడే నిత్య జీవులు పొందుతున్నాను అంతవరకు సహించేవాడే కాబట్టి సహించాలా ఇది సహించేది అపోస్తులు సహించినారు భరించినారు శ్రమ పొందినారు నరక యాతన పడ్డరు క్రీస్తు కొరకు ఎందుకు క్రీస్తు కొరకు అంతగా వాళ్ళు వాళ్ళ జీవితాలు ప్రభుకు సమర్పించుకున్నారు అంతవరకు దానికి ముందు వాళ్ళ జీవితం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు ఉట్టికైనా భయపెట్ట వాళ్ళు వాళ్ళు ఓరికనే భయపెట్టోళ్ళు ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు అప్పటికి వాళ్ళు దేవుని ఆత్మ వాళ్ళకి అనుగ్రహించబడలేదు కానీ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ విధానం ఏందో తెలుసా దేవుడు చెప్పిన ప్రతి మాట అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చివరికి వాళ్ళు నమ్మినారు పరశుధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు సేవ పచ్చేది ఆరంభిస్తే అక్కడి నుంచి పరిశుధాత్ముడు ఏసు ప్రభు ఏం చెప్పిండో అవన్నిటినీ పరిశుధాత్ముడు జ్ఞాపకం చేసి చూడండి ఒక దశలో ఒక నిదర్శనం ఏంటంటే ఎవరితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒకటే నువ్వు ఎప్పుడో వాక్యం చదువుంటావు బైబుల్లో అది ఇమీడియంట్ లుగా నీకు ఆ టైంకి తక్కువనే నీకు జ్ఞాపకం చేయబడుతుందంటే ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు నీకు పరిశుధాత్ముడే నీలో ఉండి అవి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ టైంకి చూడండి కాబట్టి ఇక్కడ చూడండి ఇరవై ఏడు వచ్చిన అపోస్తుల కార్యము నాలుగో అర్యం ఇరవై ఏడు ఏవి జరగవాలను నీ హస్తము నీ సంకల్పం ముందుగా నిర్ణయించను చూడండి ఏమి జరగవాలనని దేవుని హస్తము ఆయన సంకల్పము ముందుగా నిర్ణయించిందో వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన ఏసుకు విరోధముగా ఏరోధును పొంతి పిలాతును అన్య జనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణ నిజముగా కూడుకుని అంటే వీళ్ళంతా ఏకమైపోయినారు అప్పుడు దాకా ఎవరికి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఈ కార్యాలు చేస్తున్నారో అందరూ జమైపోయినారంట కాబట్టి ఈ లోకం అంతా మనకి వ్యతిరేకమవుతుంది రాబోయే దినాల్లో దేవుడు నీ జీవితంలో అలాంటి పరిచయ కొరకు నువ్వు నిలబడతావా అనేది అది నీ తీర్మానం దేవుడి నుంచి గొప్ప వాటిని నువ్వు ఆశించాలా గొప్ప కార్యాలు చేయాలి ప్రభుని గణపరచాలా నా ప్రభు ఒక నామ ఉన్నత స్థితికి లేవనెత్తాల పపోస్తులు చేసింది ఆ రీతిగా ఇప్పుడు ఎండ్ టైంలో మనం ఉన్నాం నీ ద్వారా దేవుడు జరిగించాలని ఆయన అస్తం చాపింది ను ఆయన అస్తాన్ని నువ్వు తాగుతావా నువ్వు ఆ రీతిగా తీర్మానించుకుంటావా ప్రవ్వ నీ సంకల్పం నేను చేస్తా ఏటైతే ను చేయాలనుకున్నావు ప్రభ అది నా ద్వారా జరిగించి నేను వస్తున్న ముందుకు నీ నిలబడతా ప్రవ్వా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నిలబడతా రవ్వ అనే తీర్మానము మనకుండాల చూడండి తర్వాత ప్రవ్వ ఈ సమయం వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఏసు నామము ద్వారా సూచక క్రియలను మహాత్ కార్యములను చేయటకు నీ చెయ్యి చాచియుండగా దేవుని అస్తము సాపి ఉంది అద్భుతాలు చేయటానికి సూచక్రియలు చేయటానికి మహాత్ కార్యాలు చేయటానికి దేవు నుంచి వాటన్నిటిని మనం ఆశించాలా అపోస్తులు ఆ రీతిగా వెళ్ళిపోయినారు వాళ్ళ పరిచర్య ఉన్నత స్థితికెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా భూ తల్ల కిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా ఇచ్చిండ్రని భయపడరు వాళ్ళు కలవరపడ్డరు వాళ్ళని చూస్తే ఈ భూ తల కిందులు తెలుసా మనుషు తల కిందులు అప్పుడు వాళ్ళకి అర్థమైతే సత్యం ఈ భూలోకాన్ని తల్ల చేసిన వాళ్ళు అపోస్తులు అపోస్తులు పేరు చెప్తేనే మనకి ఎక్కలేని రోషం రావాలా చూడండి నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము వాళ్ళు ప్రార్థన చేస్తున్నక్కడ కొంతమంది పరిచయలు ఉన్నారు కానీ ఆటంకాలు వస్తాయి ఎంతోమంది వ్యతిరేకం వస్తుంది కానీ చూడండి ఎప్పుడు సువార్థకు వ్యతిరేకం వస్తుంది తెలుసా సైతాన్ శక్తులను సత్యని ప్రకటిస్తుంది దీనికి అడ్డగిస్తూ ఉంటాయి కానీ వాటిని ఎట్లా జయించినది ఒక సీక్రెట్ దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నావు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అంత గంభీరంగా ప్రార్థన చేస్తారు ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఏక మనసు కలిగి అపోస్తుల ఒక సహవాసం అంటే అది అన్నట్టు ఈ రోజు ఎక్కడుందాలంటే సహవాసం ఒకరిని చూస్తే ఒకరు పడదు ఒకరు చూస్తే ఒకరు పడదు ఎవరొక మంచిగా వాకిం చెప్తే వాళ్ళతో సరిగా పడదు అట్లా ఉందన్నట్టు వ్యవస్థ వాళ్ళు రాని చర్చకు అయ్యా ఈయన మంచిగా వాక్యం చెప్తాను కాబట్టి నా ఐడెంటిటీ ఎక్కడ పోద్దని చెప్పి వీళ్ళంతా వాళ్ళతో ఆకర్షింపబడితే ఇంకా బాగానే ఉంటుంది అని అట్లా భయపడతారు సేవకులు సంఘాలున్న వాళ్ళంతా అంటే ఎవడికి కూడా దేవుడు ఈ రీతిగా నాతో మాట్లాడుతున్నాడు అనేది గ్రహింపు లేదన్నట్టు ఎందుకు లేదన్నప్పుడు అది అలాంటి వాటించి విడదలను విడదల నువ్వు పొందాలా వాళ్ళని బయట నువ్వు బహుగా ప్రయాసపడాల అదే దేవుని హస్తం దేవుని సంకల్పం ఏం తెలుసా ఆ దుష్టాత్మ నుంచి ఆ దుష్టుని బంధకాల నుంచి ఆ గొర్రెల నుంచి ఆ తోడేలు తోడేల్ని ఆ గొర్రెల్ని ఏ రీతిగా పట్టబడ్డాయో వాటి నుంచి వాటి చరల నుంచి నువ్వు బయట తీసుకురావాలంటే నువ్వు తోడేల దగ్గర నువ్వు తోడేల దగ్గర పోతావు ఇదిగో గొరెలైనా తో ఏమంటాం కదా తోడేల దగ్గర మేము గొర్రెలు మంపుతున్నట్టు తోడేల దగ్గర గొర్రె పోతే ఇంకేమన్నా ఉంటుందా అది గొంతు బట్టి చంపేస్తుంది కదా కానీ ఎందుకు దేవుడు ఒకటే చెప్తాడు తోడేళ్లను చూసి నువ్వు భయపడొద్దు తోడేలు అనుకుని ఇది గొర్రె కదా ఇది ఉత్తిగా ఉంది సునాయసంగా దీన్ని చంపొచ్చు అనుకు కానీ అది దాన్ని కనిపిస్తుంది గొర్రెలా కానీ దాన్ని ఎవరో అప్పుడు కానీ తెలియదు ఆ శక్తి అది చూడలేదు కాబట్టి సింహాల దగ్గర పోయి సింహాలను కూడా చీల్చి పడేసిడంటే ఒక మనిషి ఒక సింహాన్ని చీల్చి పడేసిందంటే అంత ఈజీ నాది దాని వెనక ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దేవుని హస్తం ఉంది దేవుని దేవుని బాహుబలం ఉంది ఆయన శక్తి ఉంది అలాంటి శక్తి మంతులమై నిలబడితే దుష్ట శక్తులతో మీ విజయం పొంది ఇప్పుడు ఎక్కడున్నాయి అవన్నీ అడవిలో లేవు అసలే అసలైన మృగాలు అడవిలో లేవు మనుషుల్లో ఉన్నాయి ఆ మృగాలతో మనం పోరాటం చేయాలా ఎట్లా చేయాలంటే దానికి ఒక నియమం ఉంది చూడండి అక్కడ వాక్యం ఏం చెప్తుంది విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మ గలవారైండి ఎవడనో తనకు కలిగిన ఏది అనుకునే వారికి కలిగినంత వారికి సముష్టిగా సమష్టిగా ఉండేను కాబట్టి ఇది కాక బహు బలంగా ప్రవైన ఏసు ఏసు నామమును ఏసు క్రీస్తు గుచ్చి సాక్ష్యం ఇచ్చిన దైవ కృప అందరెందు అధికముగా ఉండేను కాబట్టి ఈ దైవ కృప అనేది మన మీద కూడా ఉండాలా మన మన మన అందరి మీద ఉండాల అందుకు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు కాబట్టి ఆత్మీయులతో నువ్వు సాహసం చేస్తే నువ్వు ఆత్మీయంగా మారిపోతావు శరీరకరమైన వాడితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు శరీరకంగానే తయారవుతావు అవిశ్వాసతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు అవిశ్వాసలాగానే తయారవుతావు ఒక ఆత్మీయుడు నేను బలపరిచే వాడి దగ్గర నువ్వు పోయి సాహసం చేస్తే నువ్వు ఇంకా బలపరచబడతావు వాడి నుంచి నువ్వు రసం పీల్చుకుంటా ఉంటావు ఇంకా తెలుసుకోవాలి ఈ వ్యక్తి నుంచి అని నువ్వు గ్రహిస్తావు తెలుసుకుంటూ ఇంకా నువ్వు బలపడతా ఉంటావు చూడండి ఏసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి ఇవన్నీ ఆయన సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాలనే విషయం అది ప్రభు అది మనకి జ్ఞాపకం చేస్తుండం వాళ్ళందరూ ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉన్న అపోస్తుల సీక్రెట్ ఏం ప్రార్థన జీవితం అంత బలంగా ప్రార్థనలు వాళ్ళు ఉపాసాలు దేవుని కొరకు సంపూర్ణంగా వాళ్ళు త్యాగం చేసుకున్న వాళ్ళు కాబట్టి అందుకు ఇక్కడ ఒక వాక్యము ప్రకటించి చెప్తుంది ఇప్పుడు మన యోహన్ సువార్తకి మనం వెళ్ళిపోతున్నాం యోహన్ సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాం చూడండి ఐదో అధ్యాయం ఇరవై ఐదు మృతులు దేవుని కుమారుని శబ్దం మీను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చినది దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి మృతులంటే ఎవరు ఏసు ప్రభు ఎందుకు మాట్లాడుతున్న మృతుల గురించి అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఎవరు లేరు కదా అక్కడ చనిపోయిన ఎంతో గొప్ప జన సమూహం ఉంది పేద సమూహం ఉంది శాస్తులు నరు పరిచయంలు ఎంతమంది ఉన్నారు అందరూ ఉన్నా కానీ అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ మృతులు అంటున్నాడు అక్కడ అంటే చచ్చినవారు కదా మృతులు అంటే చచ్చినవారు చచ్చిన వారు దేవుని శబ్దం వీడే గడియ వచ్చింది ఆ యొక్క గడియ ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉంది ఎవరైతే దాన్ని వింటారో వాళ్ళే జీవిస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిక్రమ వాళ్ళ పోయి ఈ మాట చెప్తే ఎవరన్నా వింటరా ఈశ్వరావు ఎందుకంట మాట్లాడుతున్నాడు సచ్చిన వాళ్ళ దగ్గర పోతే వింటే అది వింటాడు వినడు తర్వాత విషయం అదొక అర్థం ఉంటది కానీ ఇక్కడ బ్రతిక్రమ వాళ్ళ పోయి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని కుమారుని శబ్దం మీరు వినండి వింటే మీరు బ్రతుడు అంటే వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళు సచ్చిపోయిన అన్నట్టు వాళ్ళు చచ్చిపోయిన శవాల్లాగున్నారు పీనుగు లాగున్నారు పీనుగ ఎక్కడుంటుందో గద్దలు ఎక్కడ పోగవుతున్నాడు గద్దలు పోగైపోయి పీనుగులాగుంది ఈ రోజు దేవుని బిడల జీవితం ఒక సంఘంతో మాట్లాడతాడు దేవుడు సార్థి సంఘంతో మాట్లాడతాడు దేవుడు ఏమంటున్నక్కడ సార్థి సంఘంతో దేవుడు మాట్లాడతాడు ప్రకటన గంధము మూడో అధ్యాయంలో ఆ మొదటి వచ్చింది సార్ధిస్లో ఉన్న సంఘం దూతం ఇలాగో రాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడు ఆత్మలు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ నెరుగుదును ఏమనగా నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రన్నది కానీ నువ్వు మృతుడువే ఎందుకు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు చచ్చిపోయిన అంటున్నాడు ఇది కొద్ది అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా అంటే ఎట్ట అర్థం చేసుకోవాలా నువ్వు జీవిస్తున్నావు శరీరంగా కానీ నీ ఆత్మ చచ్చింది అంటే ఎట్లుంటది ఎవరో ఎట్లా మాట్లాడుతున్న సూష్ణవా ఆత్మీయమైన జీవితానికి శరీర సంబంధమైన జీవితాన్ని ఎంత తేడా ఉంది ఏ చెప్పిన మాటలు అవి చెప్తే మనుషులకు అర్థం కాక వ్యతిరేకించి ఇది కఠినమైన బోధ ఇది ఎవడు అర్థం చేసుకుంటా అట్ట వెనకాడిగి వాళ్ళకు వాళ్ళకి నచ్చిన వాక్యాలు స్వీకరించినారు కష్టమైన వదిలిపడేసినారు అంతే తేడా కానీ ప్రభు ఏం చెప్తుంది ఇక్కడ నువ్వు జీవించినవు అనే పేరు ఉంది నువ్వు పేరు ఉంది నువ్వు బ్రతుకున్నావు నువ్వు బ్రతుకున్నావు అందరు సాక్ష్యం ఇస్తున్నారు కానీ నువ్వు చచ్చిపోయిన అంటుంది వాక్యం ఎట్లా చచ్చిపోయినారు అడగా కదా ప్రభా ఎట్లా చచ్చిపోయిన మనుషులు ఉన్నప్పుడు ఆయన చెప్తాడు నువ్వు శరీరంలో బ్రతుకును కానీ ఆత్మ చచ్చిపోయింది పాపం వల్ల వచ్చే జీవితము మరణం పాపం మనుషులు చంపేసింది మనుషులో పాపం ఉంటే వడి చచ్చిన వాడే వాడు బ్రతుకున్న చచ్చిన వాడు మృతుడే ఆ చచ్చిన ఏం చేయాలి రెండో వచనంలో నీ క్రియలను నా దేవుని దట నాకు కనబడలేదు చచ్చిపోయిన ఏం సంపూర్ణంగా క్రియలు చేస్తారు కనుక జాగరకుడు సావరయున్న మిగిలేవాడిని బలపచ్చమనడు ఇప్పుడన్నా బలపచ్చ బలపచ్ జాగరకుడు అంటే వాచర్స్ అని ఉందా కదా జాగ జాగరకుడు అంటే వాచ్ ఉంది అంటే వాచ్మెన్ అన్నట్టు ఎప్పుడు చూసేటోడు అన్నట్టు జాగరకుడు అంటే అంటే జాగరకుల లాగా ఉండాల్సిన దేవుని సేవకులు చచ్చిపోయిన వాళ్ళ లాగా ఉన్నారంటే మీరు అర్థం చేసుకొని పట్టణమ్మ కాపలా కాసేవాళ్ళు చచ్చిపోతే మరి పట్టణ పరిస్థితి ఏంది కావలు వాసే కావలి కాసేవాడిని చనిపోతే ఆ పట్టణం పరిస్థితి ఏంది కాపాడేవాడే లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఈ రోజు క్రైస్తవ సంఘం అట్లా ఉందన్నట్టు మన దేని వాక్యం చేసినాం వాళ్ళ బోధకులు గుడ్డివారు ముసుకు వేసిన వాళ్ళు ముసుకు ఇంకా వాళ్ళకి కానీ ఆ ముసుకు ఎప్పుడు తీసేయబడతా తెలుసా వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే ఎట్లా వస్తారు ప్రభు దగ్గరికి ఆ ముసుకు అది నువ్వు నీ ద్వారా అది దేవుడు తీయాలనుకుంటున్నాడు కాబట్టి ఆ ముసుకు దగ్గర పోవాలంటే అంత ఈజీనా కాబట్టి దేవుడు మాట్లాడుతుంటాడు ఆ రీతిగా జాగరూకుడుపై ఉండాలా నువ్వు జాగరకుడుపై ఉండాలా కాబట్టి ఎందుకు దేవుడు ఆ రీతిగా మాట్లాడుతున్నంటే చూడండి సమీల గ్రంథంలో ఎందుకు ఆయన ఆ చెప్తున్న సమయోలు గ్రంథం మొదటి అధ్యాయం రెండు అధ్యాయం ఆరో వచ్చనంలో జనులను సజీవులు గాను మృతులు గాను చేయువాడు యహోవయే కాబట్టి ఆయన బ్రతికించేవాడు మృతులుగా చేసేవాడు సజీవులుగా చేసేవాడు మృతులుగా చేసేవాడు కాబట్టి అంత ఆయన చేతిలోనే ఉందన్నట్టు నువ్వు బ్రతకాలన్నా చనిపోవాలనే చేతిలోనే ఉంది ఎందుకంటే ఆయన సృష్టి కాబట్టి యహోవయే పాతాలంలోకి పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయనే కాబట్టి ఈ పాతాలం అనే దాని గురించి ఈరోజు ఒక వాక్యమంతా ఇందులోనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చచ్చిన వాళ్ళంతా ఉంటారు కదా పాతాలంలో ఉంటారు చచ్చిన నరకం చచ్చిన వాడు నరకం ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే పరోక్షంగా మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు సచ్చిన సాపలు ఉన్న వాళ్ళంతా కదా ఉపమాన రీతిగా మనం అర్థం చేసుకుంటే చనిపోయిన వాళ్ళకి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు అని అర్థం అన్నట్టు అక్కడ మృతులు సజీవులుగా గావటం అంటే నువ్వు చనిపోయినావు నువ్వు పాపంలా జీవితం నువ్వు చచ్చిపోయినావు కానీ దేవుడు నీకు జీవం ఇస్తున్నాడు నువ్వు బ్రతకాలని ఆయనకిష్టం లేదు నువ్వు చనిపోవటం నువ్వు బ్రతకాలని ఒక అవకాశం దేవుడు ఇస్తున్నానంటు కాబట్టి పాతాలంలో ఉన్నాయి అంటే ఏసు మరణించిన తర్వాత ఆయన పాతాల కింది భ్రాగానికి వెళ్ళిపోయి బహుమానాలు ఇచ్చినట్టు వాళ్ళందరికీ ఆయన రక్తాన్ని తీసుకెళ్ళి ఇదిగో ఈ ఉదయం నేను మీ కొరకు చనిపోయినా కాబట్టి ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరించారు వాళ్ళకి రక్షణ పాత నిబంధన కాలం పూర్విక పురాతన కాలమైన భక్తులు వీళ్ళంతా ఆయన వెళ్ళిండు ఎవరైతే ఆయన స్వీకరించిండ్రో మొదట ఎవరైతే చనిపోయిన మొదటి నుంచి వాళ్ళందరూ ఆయన ద్వారా రక్షణ సమస్త సృష్టికి విముక్తి అన్నట్టు ఏసు ద్వారా అది ఒక పెద్ద మిస్టరీ అది ఆయన బహుమానాలు ఇచ్చిండ తీసుకెళ్ళి భూమి కింది బాగానే పోయిన అర్థం పత్రిక నాలుగు అర్థం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాన్ని మీరు చదవిన తర్వాత కాబట్టి ఆయన బహుమానాలు తీసుకెళ్ళిండి పాతాలం కిందికి వెళ్ళిపోండి ఆయన అంటే చచ్చిన ఆత్మల ఆత్మలు ఎద్దకెళ్ళిండు ఉపమాన రీతిగా మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ దశలో కాబట్టి ఈరోజు చచ్చిన ఆత్మలు ఎక్కడున్నాయి నువ్వు అక్కడ పోగలవా అక్కడ పోవాలంటే నీకు అధికారం ఉండాలా శక్తి కావాలా కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఎలా రప్పిస్తారు వాళ్ళని దేవుడు ఎలా రప్పిస్తారంటే దేవుడు ఎన్నో విషయాలు చెప్పిండు మనకి ఎన్నో విషయాలు మనతో మాట్లాడండి కదా ఎట్లా తీసుకురావాలనేది ఏ రీతిగా తీసుకురావాలని చెప్పి దేవుడు చెప్పిండు ఎట్లా తీసుకురావాలా ఏ రీతిగా తీసుకురావాలన్నప్పుడు మత్తైసువార్త మార్కు సువార్త సారీ మార్కు సువార్త అధ్యాయము మార్కు సువార్త మార్కు సువార్త అధ్యాయము ఇరవై ఏడో వచ్చినంలో నుంచి ఒక వాక్యం చేస్తున్నామని ఒకడు బలవంతుడైన వాయిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట వాని సామాగ్రిని దోసుకొని లేడు నేరడు బంధించిన ఎడలా వాని ఇల్లు దోసుకొని వచ్చును ఇది ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు ఏసు ప్రభు గురించి మాట్లాడుతున్నా ఏసు ప్రభు పైన ఆయన చేసిన కార్యాలు తీసి ఈయన దయ్యాలకు అధిపతి అని ఏదేదో మాట్లాడే అంతోటి కానీ ఆయన చెప్పే విధానం వేరే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి ఆత్మీయమైన విధానాలు ఎవరికి అర్థమవుతుంది క్రైస్తవ జీవితమే ఆత్మీయ ప్రపంచమని ఎవరికి అర్థమవుతుంది నువ్వు జీవించేది ఇందాక ఏశప్రభు చెప్పిన ఒక మాట నేను చెప్పే మాటలు ఆత్మను జీవమునై ఉన్నాయంటాడు ఆయన చెప్పేది ఆత్మ ఆత్మలో ఆత్మీయమైనవి కాబట్టి ఆత్మీయమైన నువ్వు నువ్వు ఆత్మలా ఆయన ఆత్మలాగా మారాలా పరిశుద్ధాత్మ వశంలోకి నువ్వు పోవాలా అప్పుడే కానీ నువ్వు అవన్నీ చూడలేవన్నట్టు లేకపోతే కష్టం యోహాన్ భక్తుడు పద్మాస దీపంలో ఉన్నప్పుడు ప్రకటన గంధం అంత ఏం జరగదు అన్ని రాసిపెట్టిండు ఎక్కడ రాసిండు ఆయన ఆత్మను దేవుడు తీసుకెళ్ళిండు పరలోకం తీసుకెళ్ళి అక్కడ అవన్నీ చూపించి అవన్నీ రాపించిండు దేవుడు అంచేత కాబట్టి ఆత్మనే వెళ్ళింది వర్షాత్మనే ఆయన తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి సంఘం ఏ రీతిగా ఉందో ఏ రీతిగా అవన్నీ ఆయన చూపించి ఇప్పుడు రాయి జరిగిన వాటిని ఇక మీదట జరగబోయే వాటి అన్నిటి నేను చెప్పిన ఆ అవన్నిటి నువ్వు రాయి అని చెప్పి దేవుడు ఆ యోహాను భక్తుడితో మాట్లాడతాడు అక్కడ ఎక్కడ రాయాలా సంఘాలలో హృదయాలలో రాయాలా మనుషుల హృదయాలు రాయాలా అవి రాయాలంటే వాళ్ళ హృదయంలోకి నువ్వు పోవాలా కదా కాబట్టి ఇది ఆత్మీయమైన విధానం అందుకే ఏసు చెప్తున్న ఒక మాట మార్కుసి వార్త మూడు ఆద్యం ఇరవై ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించిదిన తప్ప ఎవడు బలవంతుడు ఈ లోకం ఆయనకు మన ప్రభు కూడా బలవంతుడే కానీ ఈ లోకంలో వాడు బలవంతుడిగా నేను బలవంతుడని చెప్పుకొని వాడు తిరుగుతూ ఉన్నాడు వాడు బలహీనుడు వాడు వాడిని నిరాదాడుగా చేసిన ప్రభు ఆయన సెలవు మరణం ద్వారా కానీ అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో వాడు మన మీద ఇంకా బాగా కోపంగా ఉన్నాడు ఎందుకంటే వీళ్ళు తెలిసిపోయింది కాబట్టి వాడి రహస్యం తెలిసిపోయింది కాబట్టి వాడు ఇంకా మన మీద విజృంభించి వాడు పనిచేస్తున్నాడు కానీ వాడు ఏం చేయలేడు మనల్ని కాబట్టి చూడండి ఒక బలవంతుడిని బంధిస్తే అప్పుడు వాడి ఇంట్లోకి అంటే ఇక్కడ ఎక్కడున్న వాడు ఇల్లు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల ఆత్మీయ దశలో ఈరోజు క్రైస్తవ సంఘంలో దుష్టుడు వాడి తాండవిస్తున్నాడు దశలంకి రాసిన పత్రిక రెండో పత్రిక మనం చూస్తే సైతానే సింహాసం వేసుకొని దేవుని ఆలయంలో ఉండడం వాక్యం వాడు అక్కడి నుంచి వాణ్ణి వాడిని వెళ్ళగొట్టాలంటే వాడిని కూలగొట్టాలంటే నువ్వు అక్కడ లోపలకు పోవాలంటే అంత ఈజీగా పోలే కదా బయట కొంతమంది ఉంటారు వాని మీద నువ్వు విజయం పొంది అప్పుడు లోపల పోయి వాడిని గద్దె దింపాలంటే వాళ్ళందరినీ బయట తీసుకుని లాక్కు రావాలంటే ముందు వాణ్ణి బంధించాలా ఆ శక్తి మనకుందా ఏసు రావు చెప్పింది సువార్తలు చెప్పింది ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు అయి దేవుడు అట్ట ట్రైన్ చేసిన శిష్యులకి మొదట చెప్పిన వాళ్ళకి అప్పుడు తర్వాత ఆయన అభిషేకం పొందుకున్న అప్పుడు పరిశుద్ధాత్ముడు అవన్నీ జ్ఞాపకం చేసి మీరు చేయవలసింది ఇది అని చెప్పి అది బోధించి అప్పుడు వాళ్ళు సైతాను శక్తి మీద విజయం పొంది దయ్యాల మీద విజయం పొంది ఆ చలల నుంచి మనుషులు బయటకు లాక్కొచ్చింది నరకంలో నుంచి పాతాలంలోకి వెళ్ళి ఆ దుష్టాత్మల నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చినారు ఇదొక పెద్ద సమూహ ఒక యుద్ధం కదా ఏబు గ్రంథంలో ఒక వాక్యం చూస్తాం మనం ఏబు గ్రంథం ఏడో దేమం చూస్తే చదివితే నరుల కాలము యుద్ధ కాలములు కావా వాళ్ళ దినములు కూలి దినములు కావా మన దినమంతా యుద్ధకాలమే అంట మనం పుట్టినకొని ఈ లోకం ముగించేంత మనకు మరణం లేదు మనకి కానీ ఈ ఆయన పర్పస్ ముగించ ఆయన తిరిగి వచ్చేంత వరకు మనకి యుద్ధమేనంటరాటమే ఆయన తీర్పు దినవరకు ఆయన సింహాసనమే ఎదుట మన అంతా నిలబడత రోజు అప్పటి వరకు మనము యుద్ధమే చేస్తూ ఉంటాం అనట కాబట్టి అది ఎంతో ప్రయాసంతో కూడింది అని వాక్యం చెప్తుంది అక్కడ కాబట్టి ఆ బలవంతుడిన వాడిని నువ్వు బంధిస్తే తప్ప వాడి నువ్వు దోసుకోలేదు అపోస్తులు అది తెలుసుకున్నారు పర్షుధాత్ముడు అది వాకు బయలుపరిచిండు కూడా దయ్యం కూడా మాట్లాడుతుంది వీళ్ళు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చిన దేవుని సర్వనతిన దేవుని కుమారులు వీళ్ళు అని దయ్యం కూడా సాక్ష్యం చెప్తుంది దయ్యాలు తెలుసు వీళ్ళు ఎవరు అనేది కానీ నువ్వెవరు అనేది నీకు తెలుస్తలేదు నువ్వు సర్వనతిని దేవుని కుమారుడు అని నువ్వు గ్రహిస్తలేవు దయ్యాలు గ్రహిస్తని కానీ మన మనం గ్రహిస్తలేవు అన్నట్టు కాబట్టి వాటిని బంధిస్తే తప్ప వాడిని వీళ్ళు దోచుకోలేవు కాబట్టి సైతాన్ శక్తులు ఎక్కడున్నాయి అక్కడ వాడి సింహాసనం వేసుకొని కూర్చొని వాడిని గద్దె దింపాలంటే నువ్వేం నువ్వు వాడికంటే బలవంతుడిగా తయారు కావాలా ఇది ఆత్మీయమైన జీవితం ఆత్మీయమైన విధానం క్రైస్తవ సంఘము ఒక దశకు వచ్చింది ఏసు ప్రభు ఆ డెబ్బై మంది శిష్యుల్లో కొంతమంది అంటే డెబ్బై మంది పేరు లేదు అక్కడ యువన్ సువార్థ ఆరోగ్యంలో అనేకులు ఆయన అబ్బాయి తరపాడి వెంబడించి వెంబడిష్ట మానేసింది ఇది కఠినమైన బోధ దీన్ని సహించగలడని అంతది వెనక తిరిచొస్తే ఎంతమంది గొప్ప గుంపులు మొత్తం మాయమైపోయింది ఒక పన్నెండు మంది మాత్రమే మిగిలిపోయినాయి ఒక చిన్న శేషం మీరు కూడా పోతారంటే మేము ఎక్కడ పోతాం ప్రవ్వా అని ఆ పన్నెండు మంది నిలబడి ఆ పన్నెండు మంది ద్వారా ఈ భూలోకాన్ని వాళ్ళు శాచించిండ్రు వాళ్ళు భూ తలకిందలు చేసుకొల అంత పెద్ద సంఖ్య కాదు కదా ఒక్కటి జాలు ఒక్క జాలు భూ తలకిందలు చేయటానికి చూడండి అప్పుడు అప్పటి నుంచి అనేకులు అభ్యంతరపడి వెంబడించడం మానేసిండ్రు ఎవరు అభ్యంతర నేను అభ్యంతర ఈ సత్యం నేను గ్రహించినప్పుడు ఆ సత్యం అనేది ఆయన ముద్ర వేస్తారంట సత్యం అనేది ముద్ర వేస్తారంట ఆయన వాక్యమైన సత్యం నీ హృదయంలో ముద్రింపబడాల సీల్ చేయబడాల నీకు ముద్ర ఉంటే ఇక నువ్వు సంపూర్ణంగా సత్యంలో ముద్రింపబడ్డవనట్టు పరిశుద్ధాత్మ చేత ఇమోచన దిన వరకు సత్యం అంటే సత్యం కాబట్టి ఆత్మ చేత మనం ముద్రింపబడ్డ వాళ్ళమన్నట్టు కాబట్టి వాణ్ణి బంధించాలంటే నీకు శక్తి అవసరం అని చెప్తుంది అక్కడ సేవా జీవితంలో చూడండి ఏసు ప్రభు అక ఇదే అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ చూస్తాం మార్కుస్ వార్త ఐదో అధ్యయంలో ఏస్ ప్రభు ఒక గెరాసీన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి సేవా పరిచయలలో మనకి ఇవన్నీ అనుభవాలు ఎదురవుతా ఉంటాయి కదా ఒకవేళ అలాంటి అనుభవం ఎదురైతే నీకు నీ పరిస్థితి ఏంది వార చూడం ఐదో అధ్యయంలో వార సముద్రముకు అద్దరైన గిరాసీన దేశంకి వచ్చి ఆయన దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకుడు సమాధుల ఆయనకి ఎదురుగా వచ్చి ఎదురు ఈ వ్యక్తి ఎక్కడున్నాడు సమాధులు ఉన్నాడు సమాధులు ఎవరు ఉంటాయి చచ్చిన వాళ్ళు ఉంటారు సమాధులు ఆ సమాధుల దగ్గర ఉన్నాడంట ఈ అపవిత్ర ఆత్మ ఎందుకు పట్టిందో తెలియదు అంత భయంకరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి కాబట్టి ఇందాక ప్రభు చెప్పిండు మృతులు దేవుని కోమైన శబ్దం వీడు గడియ చిన్నది అది ఆల్రెడీ వచ్చిందడు అంతమంది జన దేవుడు ఎందుకు మాట్లాడిన ఇంకా చచ్చిన వారిలాగా ఉన్నారు చచ్చిమైన పీనుగలాగా ఆ గ్రద్దలు పోగైతున్నాయి కాబట్టి మీకు నేను జీవాన్ని ఇస్తా నా మాట విన్నాను దేవుడు అక్కడ చెప్తుంటే విన్నారా మనుషులు ఇది కఠినమైన బోధ ఎవడు తిని సహించడం అను చూడండి ఈ అపవిత్ర ఆత్మ పట్టిన వాడు దగ్గరికి వచ్చిండు ఎదురు ఈ ఒక్క ఆత్మ కొరకు దేవుడు పరిగెత్తుండు అత ఏం వాడు సమాధులలో వాసన చేసేడు వాడు అంటే వాడు ఎప్పుడు సమాధులు ఉంటాడంట ఎన్ని సమస్యలు ఉంటాడో తెలియదు మనకు అక్కడ లేదు రాయబడలేదు ఎంత కాలం నుంచి తెలియదు సంఖ్యలతో నేను ఎవడను వాడిని విడి బంధింపలేకపోయినాను చూడండి వాడు సమాధులు నాడు సంఖ్యలతో నేను ఎవడను వాడిని అంట ఎట్ ఒక వనిషిని ఆ ఊరంతా బంధించలేరా చెప్పండి ఇప్పుడు ఒక వ్యక్తునుడు అనుకోండి ఆ పది మంది కలిస్తే ఒక్కడిని బంధించలేరా పట్టుకోలేరా వాడు పది దెబ్బలు కూడా మొత్తం ఒకసారి గుంపొచ్చి వాడి మీద పడితే వాడిని కాళ్ళు చేతులు గట్టి పడేసి పడేయలేరా పడేయచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరను వాడిని బంధింపలేకపోయాను ఎందుకు బంధించలేకపోయినా చెప్పండి ఎందుకు బంధించలేకపోయినారు పలుమారులు వాడు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించను ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసిన వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తునీలుగా చేశను కనుక ఎవరను వాడిని సాధుపరచలేకపోయను ఎవడు వల్ల కాదు అది అసాధ్యం ఇది మనుషులకు అసాధ్యం మన్షులు ఇది చెయ్యలేరు ఇది చెయ్యలేరు బంధించినారు కానీ తెంపేస్తుండు కాబట్టి ఎందుకు చేయలేకపోతాను ఎవరైనా గ్రహించిండా ఆ ఊరు వాళ్ళు ఎవరైనా గ్రహించా అట్లా ఎంతమంది ఉన్నారో ఎంతమంది అలాంటి స్థితులు ఉన్నారు ఇక్కడ రాయబడింది వాక్యం ఎంతమంది ఉన్నారు అక్కడ వాడు గాయపరుచుకుంటున్నాడు చూడండి ఆ సంఖ్యలను మొత్తం ముక్కలు ముక్కలు తీసిపడేస్తుడు ఎవడు కూడా వాడిని సాధుపదంటే వాడు తగ్గించి ఆ ఒక బాధని నివారించలేకపోయినారే ఎందుకు నివారించలేకపోయినారు చూడండి వాడు ఎల్లప్పుడూ రాత్రి మగులు సమాధులను కొండలోని కేకలు వేచి తను తాను రాళ్లతో ఎంత కాలం నుంచి చేస్తున్న వాడు గాయపరుచుకుంటే రక్తం గారుతుంది కదా రక్తం గారి ఏర్లో పాకుతా ఉంటుంది వాడు ఏం చేస్తాడు తీరి ఎంత భయంకర స్థితిలో ఉండే ఆ వ్యక్తి అంతకాలం వాడు బతికిండే నిజంగా దేవుని కృప లేకుండా వాడు బతుతాడా ఎప్పుడో చచ్చిపోయేవాడు వాడు కానీ ఎందుకు దేవుడు అంతకాలం అంటే వాడు బ్రతుకుండి అంటే వారి ద్వారా దేవుని క్రియలు జరగాలని చూడండి వాడు గాయపరిచిండి వాని బంధించలేకపోయినాడు ఇందాక వాక్యం ఏం చెప్పింది వాణ్ణి బంధిస్తేనే తప్ప నువ్వు వాడిని దోచుకోలేవు ఒక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలో ఫస్ట్ ఆ రాజ్యాన్ని నువ్వు ఆ రాజు నువ్వు ఓడగొట్టాల వాడు ఎవడైతే అధిపతుండో వాడిని ఓడగొట్టాలా అప్పుడు నువ్వు దాన్ని స్వతంత్రించుకున్నావు విశాల ప్రజలు యహోశివ కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు ఆయన పట్ట ఎన్నో పట్టణాలు ఎన్నో ముప్పై యుద్ధాలు ఏం చేసి దేశాలు ఆయన స్వతంత్రించుకుండా ఆయన ఇంకా ముసడు అయిపోయింది కానీ దేవుడు మాట్లాడతాడు యహోశివ ఇంకా నువ్వు స్వాధీనపలసి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇంకా దేవుడు విచ్చిపెడతాడు ఆయన ముసలాడు అయినా కూడా విడిచిపెడతాడు అంటే ఇది ముసలితనానికి యవన యవనతనానికి సంబంధించింది కాదు ఆత్మీయం యుద్ధం అంటే వాళ్ళను ఈ లోకం అనుకుంటది నా వయసు అయిపోయింది ఇక నేను ఇంకేం సేవ చేస్తాను అని అనుకుంటారు వయసుకు దానికి సంబంధమే లేదు ఇది ఆత్మీయమైన విధానం సేవ చేసేది నీ ఆత్మ కాదు నీ శరీరం ఒక ఎక్కడ ఉంటుంది ఆత్మ వెళ్ళి సువార్త ప్రకటించి వస్తుంది నువ్వు నమ్ముతున్నావా ఏహెచ్కేలో దేవుని ఆత్మ ఏహెచ్కే తీసుకెళ్ళింది ఎండిపోయిన ఎముకల్లోకి తీసుకెళ్ళింది చూపిస్తున్న దేవుడు అక్కడ ఆత్మతో ఆయన శరీరంలో వెళ్ళిండా ఆత్మలో వెళ్ళిండా గ్రహించగలరు ఎవరన్నా పిలుపు న సంపుకుడి సువార్త ప్రకటించుండు ఆయన శరీరంలో వెళ్ళిండా ఆత్మలో వెళ్ళిండా దేవుని ఆత్మ అతను తీసుకెళ్ళింది ఎక్కడో సమరేపట్నం సువార్త చెప్తుంటే ఆత్మ చెప్తుందని నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుచుకోమంటున్నాడు ఎట్లా వెళ్ళిండొచ్చూడండి కొండల్లోను గృహంలోని కేకలు వేచి గాయపరుచుకుంటున్నాను వాడు దూరం నుండి చూసి వేసుని చూసి పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేసి చూడండి దూరం నుంచి చూసిన వాడు ఏ స్లో గుర్తుపట్టిండు ఆయన దేవుడిని గుర్తుపట్టిండు ఎందుకు వాడిని సాదు చేయలేకపోయినాడు ఎందుకు వాడిని ఈ లోకంలో మనుషులు అవి ఎప్పుడొస్తాయి తెలుసా ఎప్పుడైతే దేవుని శక్తి వాటిని తాగుతూ అప్పులు పైకి మంట పెట్టిననుకో ఏమవుతుంది ఒక మామూలు ఇప్పుడు సేమ పుట్టలో మంట పెట్టినావు అనుకో ఆ పుట్ట బగిలితే ఏమవుతుంది మొత్తం పుట్ట కదిలిస్తే నువ్వు కదిలించడం సేపు ఏమవుతుంది అది లోపలే అయ్యే ఉంటాయి వాడి పని చేసుకుంటూ ఉంటాయి ఎప్పుడైతే నువ్వు దాన్ని కదిలిస్తావో అవి ఒక్కసారిగా వచ్చేస్తాయి బయటికి ఎందుకు నువ్వు దాన్ని దాన్ని దాన్ని కదిలించను కాబట్టి దాన్ని దాన్ని షేక్ చేసినవు అది షేక్ చేయకపోయినా ఏమవుతుంది అవి అట్లే ఉంటే నువ్వు ఎట్లా ఉండిపోతావు కాబట్టి అట్లా ఉంటే అవి ఎట్లా ఏమవుతుంది వాడు వాడు ఉండి వాడు చచ్చిపోతాడు వాడు కానీ దేవుడు ఎవడనో చనిపోటం దేవుడు నరకానికి కూడా దేవునికి ఇష్టం లేదు అందుకు దేవుడు ఆయన బిడల్ని ఏర్పరచుకుంటున్నాడు అలాంటి శక్తి ఆయన అధికారం మనకి ఇచ్చి పొమ్మంటే ఏ రీతిగా ఉండాలి మనం వాడు కేకలు వేస్తున్న ఎవడు సాధుపరచలేకపోయినాడు కానీ ఏసు ప్రభు ఎప్పుడైతే ఆ అపవిత్ర వాటిని వాటిని వెళ్ళగొట్టిండో ఆ పందులోకి దూరే ఏమవుతుంది పందులు మొత్తం చచ్చిపోయినాయి అంటే ఎంత భయంకరమైన ఆత్మలను మీరు ఊహించుకోండి అన్ని ఆత్మలు వాడిలో ఉండినంటే వాడు బతికిండే మీరు అర్థం చేసుకోండి అది ఎంత భయంకరమైనది కానీ ఎవడుదా ఏసు ప్రభువాకపోతే వాడి పరిస్థితి ఏం కావాల అప్పుడు వాడేం చేసిండు దేవుడిని నమ్ముకున్నాడు నమ్ముకొని ఆ దెక్కపోలేని ప్రాంతం పది దెక్కపోలే పది పట్టణాలు అని వాక్యం ఆ పది పట్టణాలకెళ్ళి ఆయన చేసిన కార్యాలు దేవుడు చేసిన కార్యాలు అన్ని చెప్పేసినంట కాబట్టి స్వస్థత పొందిన వాడు మీరు పొందిన వాడు సువార్త చెప్పాలని అక్కడి నుంచి చెప్పబడుతుంది మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసింది కదా ఎన్నో కార్యాలు చేసింది కదా ఎందుకు చెప్పం మనం చెప్తే ఇతరులకు విశ్వాసం బలపడుతుంది కదా అరే చెప్తే వీళ్ళు ఈయనంత గొప్ప గ్రేట్యం అని అనుకొని నువ్వు నువ్వు అందుకు వరకు చెప్తాను వా ఆయన నామాన్ని చెప్తాను ఆయన నామాన్ని ఘనపరచిన కాబట్టి దేవుడు నా పరిచర్లో నా సేవలు ఇంత కార్యాలు చేసింది దేవుడు అరే నువ్వు చెప్తా ఉంటే ఇతరులు కూడా విశ్వాసం వస్తూ ఉంటుంది అరే నేను కూడా నా జీవితంలో అటు దేవుడు అట్టు కదా అని కాబట్టి ఆయన హెచ్చింపబడాలా మనం తగ్గింపబడాలా ఇది కేవలం ఆయన శక్తి నీలో ఏం లేదు నాలో ఏం లేదు కేవలం మన ఒక పాత్రలు అంతే ఆయన వాడుకుంటాడు ఆయన ఆ రీతిగా కాబట్టి దేవుడు వాడిని ఆ రీతిగా విడిపించింది కదా కాబట్టి అందుకే దేవుడు మాట్లాడుతున్న ఏబు గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడింది కదా ఎన్నో విషయాల్లో దేవుడు మనకు బయలుపరిచిన కదా ఇప్పుడు బయలుపరిచిన పతిది ఏం చేయాలి తెలుసా ఇప్పుడు మనం వాటిని అమలు పరచుకోవాలా ఎన్నో వాక్యలు మనం వింటున్నాం వాటి అనిగా జమ చేసుకుంటున్నాం మన జీవితంలో మన మన మన సేవలో వాటిని వాడుతున్నాం కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ఆ యొక్క ఆయుధాల మనకి దేవుడు ఇచ్చిన మనకి వాటిని ఏం చేయాలా సేవా పరిచయంలో మనం వాడాల ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నాల ఎంతకాలం దున్నిన్న పొలానే దున్నుతూ అవి దున్నబడ్డి ఆల్రెడీ కాబట్టి వాటికి కూడా పురుగు పట్టకుండా వాటికి కూడా అవసరమే కదా కాబట్టి ఎంత కాలము లోపల ఒక ఉన్నది నాకు బయట ఒక మందు ఉందన్నారు ఆ లో బయట మంద కొరకు ఎవర ప్రయాస పడతలేరు ఎంతసేపు లోపల మంద కోసమే ప్రయాస ఉంటారు అది కూడా ముఖ్యమే కదా అది కూడా ఒక భారం దేవుడు ఇచ్చిన బాధ్యత ఆ సంఘాన్ని కూడా బలపరచాలి ఇస్రాల్లో నశించిన గొర్రెలు ఎద్దకు నేను కాబట్టి ఇస్రాయల్లో కొన్ని నశించిన గొర్రెలు వాటి మనం పోవాలా కానీ కొన్ని గొర్రెలు అసలు మొత్తానికి కుడియడమలు తెలియని గొర్రెలు కొన్ని ఉన్నాయి అవి చిత్ర అది ఎంత భయంకరంగా ఎటు పడితే పరిగెత్తిపోతుంది వాటి అన్నిటిని తీసుకొచ్చి ఇంట్లో చేర్చాలంటే నువ్వు ఒక కాపర్ లాగా ఉండాలా కాబట్టి కాపర్కి ఎంతో భారం ఉంటుంది కదా ఎంతో ప్రయాసం ఉండదు అవి ఇటుంటే బరిగెత్తా కానీ వాటి వెంట నువ్వు పరిగెత్తాలా అవి కాలు గాయమైందేలే చూసుకోవాలా ఇవన్నీ చూసుకోరు అన్నట్టు మనుషులు కాబట్టి మనుషులు అది కనిపెట్టరు కాబట్టి ఇక్కడ ఏవో గ్రంథంలో ముప్పై రెండు ముప్పై ఈ రోజు ఇప్పుడు మనం ఏం చేయాలా వాడి పరిస్థితి ఏంది మృతులు దేవుని కుమ్మారి శబ్దం ఎందుకు వినాలని దేవుడు ఏం చెప్తుంటే వాళ్ళు చచ్చిన వారు లాగా ఉన్నారు కాబట్టి ఆయన స్వరము విన్నప్పుడు వాళ్ళకి జీవం దేవుని వాక్కు బయలుపరచబడినప్పుడు మనుషులకు జీవం వస్తూ ఉంటుంది ఆ వాక్కు దేవుడి నీలో పెట్టింది ఆ వాక్కు ఎప్పుడైతే ఆయన వాక్యము బయలుపరచబడుతుందో మనుషుల్లోకి జీవం వస్తూ ఉంటుంది చీకటంత పోతూ వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ముప్పై అధ్యాయం ఏ గ్రంథం ముప్పై అధ్యాయం వాక్యాన్ని ముగిస్తానో ఇరవై వచనంలో వాడు సమాధికి సమీపించను వాడు సచి పరిస్థితిలో ఉన్నాడు ఆ గిరసైల ప్రాంత ఉన్న వాడు సంహారకులు చేద్దకు వాడు సమీపించును వాని ప్రాణం ఎక్కడ పోతుంది సంహారకులు అంటే సంపేవాళ్ళు నరహంతకుడు ఎవడు సైతానుడు సమీపించును కాబట్టి వాడు ఆ రీతిగా సమీప వాళ్ళంతా ఎక్కడ నరకాని సంహారకుల చేత పోతున్నారు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళు ప్రాణం ఎక్కడ పోతుంది వరలో వాళ్ళంతా సమాధికి సమీపిస్తున్నారు కాబట్టి ముప్పై ఇరవై మూడు వచ్చంలో నరులకు యుక్తమైనది ఏదో దాన్ని దానిని వానికి తెలియజేటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి ఎంత ఎడ ఎంత మేలు నరులకు అన్నప్పుడు మనుషులకు ఏది యుక్తమైందో దాన్ని తెలియజేయాలంటే వేలాది దూతల్లో గనుడకు ఒకడు అందుకే పౌలు అంటాడు తండ్రులు మంది తండ్రులు ఉన్నా కానీ ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరు అక్కడ పౌలు కోరింది సంఘంతో ఎంతో మంది ఉన్నారు ఏం లాభం అందరూ తండ్రులు గారు బోధకులు ఉపదేశకులు ఎంతో మంది ఉన్నారు పదివేల మంది ఉపదేశకులు ఉన్నారు ఏం లాభం తండ్రి లాగా ఎవరున్నారు తండ్రి స్థానం అంటే బిడ్డకి తండ్రి ఎట్లా ఆదరిస్తాడు బిడ్డ అంత భయంకరంగా స్థితిలో పోతుంటే తండ్రి ఎట్లా చూసి ఊరుకుంటాడు అది చెప్తుంది ఇక్కడ అంటే ఉపదేశకులు అంటూ చెప్పిపోయేవాళ్ళు అన్నట్టు కానీ తండ్రులు ఎవరున్నారు తండ్రులు అనేకులు లేరంటాడు పౌలు అక్కడ ఉపదేశకులు పది మంది పది మంది ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరంటాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి చూడండి నువ్వు మధ్యవర్తిలాగా ఉండాలా మనకు మధ్యవర్తి ఏసి ప్రవ్వే తండ్రికి మనకు మధ్యవర్తి మన ప్రవ్వే కానీ దేవుడు నిన్ను ఒక మధ్యవర్తి పెట్టిండు మోసేను పెట్టిండు దేవునికి ప్రజలకు ప్రతినిధిగా మోసైన పెట్టిడు మధ్యలో ఈ రోజు మోసే లేడు కాబట్టి దేవుడు ఏసు ప్రభు ఆయొక్క మధ్యవర్తలాగుండి మనుషులను తండ్రితో సమాధానం పరచాలా ఆ సమాధానం పరిచే దేవుడు మాకు అనుగ్రహించిన పౌలు అనేకులు ప్రభువు దగ్గర సమాధాన పరచాలా ప్రభు దగ్గర తీసుకొని రావాలా విషయం చెప్తున్న ఎంత మేలు ఎంత ఎడలా దేవుడు వాని కరుణ చూపి చూడండి నువ్వు అట్ట చేస్తే అటు నువ్వు మధ్యవర్తలాగుండి ప్రభు దగ్గర నడిపిస్తుంటే అప్పుడు ప్రభు ఏం చేస్తారు తెలుసా దేవుడు వాని కరుణ చూపి పాతాలంలోకి దిగిపోకుండా వాని విడిపించును వాడి పాతనంలో పోతేడు చచ్చిపోతాడు వాడిని విడిపిస్తాడంట తర్వాత ప్రాయచిత్తం నాకు దొరికినని సెలవు నాకు ఒక అవకాశం అంటే దేవునికి మన అవకాశం ఇవ్వటం అన ప్రార్థన చేస్తే ఒక ఒక విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇతరుల గురించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడు నువ్వు ప్రార్థన చేయలేదనుకో దేవుడు కూడా ఏం చేయడు ఆయన కూడా ఏం చేస్తే తెలుసా నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు రక్షించాడు ఎందుకంటే వాడు వాడు వాడు అక్కడ కాబట్టి అందుకు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడికి అవకాశం ఉన్నట్టు నా కుమారుడు నా కుమార్తె నాకు ప్రార్థన చేసిన వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళ జీవితంలో కార్యం చేస్తా అని ఆయన ముందుకు అదే చెప్తుంది వాక్యం అట్ట నువ్వు మధ్యవర్తలాగుండి ప్రభు మార్గం చూపిస్తే వాడు పాతాళంలోకి పోకుండా వాడిని దేవుడు విడిపిస్తారంట ప్రాయచితం నాకు దొరికి నేను అప్పుడు వాని రూ వాడి మాంసము బాలుర మాంసము ఆరోగ్యంగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి వచ్చంటే వాడు మంచి స్థితిలోకి వస్తారంట అంటే వాడి పునర్జన్మ అనేది నూతన జీవం పొందుతుడంట పాతాళంలో పోకుండా సచ్చిన ఆత్మలు ఉంటాయి అక్కడ చూడండి ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఏవ గ్రంథం ముప్పై మూడు ఇరవై ఆలోచించుము ఇప్పుడు మనం ఆలోచించాలా నరులు సజీవులు కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు నరులు సజీవులు కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లంటే నువ్వు ఆలోచించాలా నువ్వు ఒక వెలుగని అనేకులు ఆ వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపంలో నుండి వాన్ని మరలా రప్పింపాలని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు దేవు ఈ క్రియలన్నిటి దేవుడు చేయు అనేనుడు రెండు అవకాశాలు మూడు అవకాశం కూడా దేవుడు మనకిస్తాడంట అది చేస్తాడంట దేవుడు కూపములో నుండి వాణ్ణి మరలా రప్పింపవాలని మానవుల కొరకు అంటే మనుషుల కొరకు దేవుడు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నిటిని చేస్తారంట ఆయన చేస్తాడా చూడండి ఆయన చేస్తాడా దేవుడు మన ద్వారా చేపిస్తాడు ఆయన కాబట్టి ఏసు ప్రభు ఆ దర్శనం కలిగినప్పుడు ఆయన యోహోను భక్తుడికి ఆయన పద్మాస దీపం ఉన్నప్పుడు అప్పుడు ఏసు ప్రభు దర్శనం కనిపిస్తుంది అక్కడ ప్రకటన గంధంలో అక్కడ ఒక విషయం చెప్పబడుతుంది చూపించినాక నేను వాక్యాన్ని ముగిస్తా ప్రకటన గందం ఒకటో అదే పదహారు వచ్చినంలో ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రంలో పట్టుకొని ఉండేను ఆయన నోట నుండి రెండు నుంచిలో వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెలుచుండేను ఇది మనం అర్థం చేసుకోవాలా ఆయన చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఏడు సంఘాలు అన్నప్పుడు ఏడు దూతలు కావచ్చు ఆయన చేతులు ఉన్నాయి కాబట్టి ఆయన హస్తాలలో ఉండేనట్టు తర్వాత ఆయన తన నోట నుండి రెండు నుంచులు వాడిగల ఖడ్గం ఒకటి బయలు అంటే ఆయన నోట్లకి ఖడ్గం వస్తుండే ఖడ్గం ఆయన తన ముఖము మహా తేజస్తో ప్రకాశించే సూర్యుని వల్లే ఉండను నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదము లద్ద పడితిని తిని యోహాన్ భక్తుడు దేవుని ఆత్మ అతను తీసుకెళ్ళింది ప్రార్థనలో ఉన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆయన ఆయనను ముఖాముఖిగా చూసింది ఆయన చూసి ఆయన చచ్చిన అంటే ఆయన చూసినప్పుడు ఎవరు బ్రతకడు కానీ ఇక్కడ వాక్యం ఉంది కదా చచ్చిన వాని వల్లే ఆయన పాదాల దగ్గర పడిపోయాడు దానిలో కూడా ఇదే దర్శనం కలిగింది కదా ఆయన కూడా పడిపోయండి ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము నువ్వు భయపడకు ఎందుకు భయపడుతున్నావు నేనే నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి అంటే ఆయనకు మరణం లేదన్నట్టు ఆయన అమరుడు మన తండ్రి అమరుడు మృతుడి నైతిని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను ఆయన సజీవుడు ఆయన బ్రతుకును నువ్వు బ్రతికి ఉన్నావు నువ్వు చచ్చి లేవు సార్థి సంఘంలో ఏం చెప్తున్నక్కడ నువ్వు జీవించడం అన్న మాత్రం పేరు మాత్రం నువ్వు చచ్చిపోయిన వాడు అంటున్నక్కడ ఇందాక ఏ స్ప్రవేయం చెప్పింది అక్కడ మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ ఆల్రెడీ వచ్చి ఎందుకు దేవుడు చెప్తున్నక్కడ బతుకుమాల గురించి అంటే చచ్చిన వాళ్ళ కదా కాబట్టి వాటన్నిటి నుంచి దేవుడు ఆయన మరణం ద్వారా ఒక విషయం దేవుడు మనకు అవి చూడండి సజీవునై ఉన్నాడు మరియు మరణం యొక్కయో పాతాలం యొక్కయో తాలాపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి అలలుయ మరణం మీద పాతాల మీద ఆయనకు అధికారం పొందుకుండు ఆయన మరణం ద్వారా కాబట్టి ఏస్ప్రా ఏం చెప్పిండు సర్వాధికారం ఉంద నా భూమి మీద సర్వ నాకు ఇవ్వబడింది ఎప్పుడు పొందుకుంటాడు తిరిగి అది మొదటి నుంచి ఉందకి అధికారం కానీ ఆయన మరణం ద్వారా తప్పిపోయిన సృష్టిని దాన్ని రెస్టోర్ చేయడానికి ఆయన మరణించాల్సి వచ్చింది ఆయన మరణించి వాటి అన్నిటి మీద మళ్ళా విజయం పొంది అది పోతూ మనకి అనుగ్రహించి మరణం మీద మనకు అధికారం ఉంది పాతాలం మీద మనకు అధికారం ఉంది కాబట్టి పాతాలంలోకి వెళ్ళి కూడా వాళ్ళ ఆత్మను తీసుకురావచ్చు ఇది కొద్ది కష్టమే ఈ వాక్యం భరించటం మరణం మీద నీకు అధికారం ఉంది నువ్వు చెప్తే మనుషులు మరణించరు నువ్వు చెప్తే మనుషులు జీవిస్తారు జీవ మరణంలో నాలుక వశం కాబట్టి నువ్వు మరణాన్ని శాసిస్తావా జీవాన్ని శాసిస్తావా కాబట్టి మన జీవాన్ని ప్రకటిస్తాం మనుషులకి ఆ తాలాపు చేతుల్లో దేవుడికి ఇచ్చిండు పర్లోకరాజ్య తాలాపు చేతులు అంటే ఎన్నో అన్ని తాలాప్ చేతులు అందులో ఇవి రెండు తాలాప్ చేతులు అన్నట్టు పేతుడికి ఇచ్చేదని తర్వాత ఒక దశలో మనకు మీకు ఇచ్చేదని ఫస్ట్ నీకు ఇచ్చేదను అన్నాడు తర్వాత ఒక దశకు వచ్చేవారికి మీకు ఇచ్చేదను అన్నాడు అంటే మనకు దేవుడు ఇచ్చిండు కాబట్టి కాగా నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి కలుగు వాటిని నా అనగా నా కుడి చేతులో నువ్వు చూసిన ఆ ఏడు నక్షత్రాలకు ఇచ్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తములు గురించి సంగతి రాయము ఆ ఏడు దీపస్తములు ఏడు సంఘములకు దూతలు కాబట్టి ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు అంటే ఇవన్నీ ఒకటే అని చెప్తున్నక్కడ కాబట్టి దేవుడు చెప్తున్నక్కడ యోహను ఇప్పుడు నేను చూపించిన పతి ఒక్కటి నువ్వు పోయి చెప్పు అని దేవుడు అక్కడ ఆత్మని తీసుకెళ్ళి చెప్పిండు ఆయన వచ్చి మాట్లాడొచ్చు కదా ఎందుకు ఆత్మ ఆత్మలో పరవసుడై ఆత్మవసుడనై తిని అనడు వాక్యం నాలుగో దానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ గ్ర ఈ ప్రవశాన్ని చూపించిన తర్వాత ఈ సంఘాలన్నింటినీ చూపించిన తర్వాత ఎట్లను ఏరితో చూపించిన తర్వాత అప్పుడు అదిగో ఒక తలుపు పరలోక ముందు అప్పుడు ఆయన ఆత్మవశంలోకి వెళ్ళి అప్పుడు లోపలికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆయన ఇంకా కొన్ని విషయాలు చెప్పించాను అంటే ఇవన్నీ ఆత్మీయ ఆత్మీయమైనవి నువ్వు ఆత్మీయంగా నువ్వు తయారు కావాలా ఇంతకాలం నువ్వు ఎన్నో వాక్యాలు విన్నావు ఇప్పుడు వాటన్నిటి నువ్వు జమ చేసుకొని వాటన్నిటి నువ్వు రివీల్ చేసుకొని ఏం చేయాలా ఆ రూపాంతానికి మనం సిద్ధపడాలా ఆయన రూపాంతంలోకి మనం ప్రవేశించాలా కాబట్టి ఈ వాక్యాలే మనల్ని ఆ రీతిగా ప్రవేశింపజేయగలవు నువ్వు నమ్మితే కాబట్టి క్రైస్తవ సంఘం ఎట్లుంది పీనుగులాగా ఉంది కాబట్టి ఆ పీనుగులాగా ఉన్న దాన్ని ఎట్లా దేవుడు చూపిస్తున్నక్కడ మన ప్రభు చూసింది అక్కడ వీళ్ళు చనిపోయిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు దేవుని కొమారిని శబ్దం వింటే మీరు జీవిస్తానే ఉంది అక్కడ కాబట్టి అక్కడ ప్రభు చూడగలిగిన ఆత్మలో ఈరోజు నువ్వు ఎట్లా చూడగలుగుతున్నావు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా పౌలు అంటారు ఒక దశలో ఏస్తు ప్రభుని కూడా మేము శరీరత చూడము ఆయన కూడా ఆత్మీయంగానే చూస్తాం ఏ మనిషిని కూడా మేము శరీరంగా చూడడం ఇక మీదట అందరినీ ఆత్మలోనే చూస్తాం అన్నాడు కాబట్టి నువ్వు చూడాల్సింది వాడి శరీరాన్ని కాదు వాడి ఆత్మను చూడాలా అది చాలా ప్రాముఖ్యమైంది మనకు కావాల్సింది అది ఆ ఆత్మ మనకు కావాలా శరీరం కాదు శరీరం ఎట్టనుండొచ్చు కానీ ఆత్మను కాపాడాలంటే ఆ ఆత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడగల కాబట్టి దేవుడు నడిపిస్తు ఆ రీతిగా పాత నిబంధన కాలంలో ఎంతోమంది నడిపించినప్పుడు నిన్ను నన్ను నడిపించడా మనకు ఆశ ఉండాలా ఆసక్తి ఉండాలా తర్వాత వాక్యాన్ని ముగిస్తున్నాను అట్ట నువ్వు చూపించాలంటే నువ్వు ఆయన ఆత్మవశంలోకి పోవాలా అని ప్రభుతి మనకు జ్ఞాపకం చేస్తుంది అప్పుడు ఎహెచ్కల్ కింద ముప్పై ఏడో వచ్చినప్పుడు మనం మొదటి వచనంలో యహోవ అస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవశుడినై ఉండగా ఇహోవ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించు చుండగా ఎక్కడ తీసుకెళ్ళిడు ఆయన అని ఉన్నాడు ఆయన కానీ దేవుని ఆత్మ ఆయన ఏం చేసింది లోయలోకి తీసుకెళ్ళింది సమాధులు కిందకు కింద చివరికి వచ్చేవరికి వాళ్ళు అక్కడ ఇస్రాయల్ ప్రజలంతా ఉన్నారు కాబట్టి మీ సమాధుల్ నేను ఆ సమాధుల నుంచి నేను మేము బయటకు కాబట్టి ఇప్పుడు క్రైస్తవ సంఘం ఎక్కడుంది ఇది కొద్ది కష్టమే కదా ఆయన మరణ భూస్థాపనను పునరుధనను పాల్గొందితే నువ్వు చచ్చిన కాదు ఆయన తిరిగి లేచిండు నువ్వు తిరిగి లేయాలా ఆయన కొరకు లేసి ఆయన నామాన్ని ప్రకటించాలా ఇంకా నువ్వు సచ్చిపోయిన శవంలాగా ఇంకా సమాధులు ఉన్నవా ఈరోజు పీనుగు ఎక్కడున్నో గందర ఎక్కడ పోయి కాబట్టి పీనుగు అయిపోయింది చచ్చిన శవంలాగా కాబట్టి దానికి ఆ శవ మన జీవం ఇవ్వాలంటే వాక్యాన్ని సువార్థ రూపకంగా మనము ప్రకటించాలా అని అక్కడ చెప్తున్న అక్కడ ఆయన నడిపించినప్పుడు ఎముకలు అనేకం లోయలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రవచనం మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే మూడవ వచనం ఆయన నరపుత్రుడ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రవ్వా యహోవా అది నీకే తెలియన నేను అంటిని కాబట్టి దేవుడు ఒక దశలో మనతో మాట్లాడుతుంటాడు నేను చాలా మంది నేను చూసిన బ్రదర్ ఈ బ్రదర్ ఎంత భయంకరంగా ఉన్నాడు వీళ్ళు ఉన్నారు ఇది ఏంది కష్టమే వారిది అది అని అట్లా మాట్లాడుతుంటాను సేవకులే కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నా అక్కడ బ్రతకగలవా అన్నప్పుడు అక్కడికి వచ్చిన మార్కు అక్కడ అప్పుడు ఆయన ఏమంటుండే తెలుసా బ్రతకలేము ప్రవాదు బ్రతకలేను అనలేదు ఆయన ఏమంటున్నాడు అది నీకే తెలిసి ప్రభావాడు జాగ్రత్తగా అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు అక్కడ కాబట్టి దేవుడు ఒక సజిలో అడుగుతాడు ఒక దశలో ఏమంటే తెలుసా నువ్వు బ్రతికిస్తూ మనుషుల్ని ఆయన నామంలో ఏసు క్రీస్తు నామంలో ఇక్కడ ఏమంటుంది తెలుసా ఒక ఇది ఒక దశ అన్నట్టు బ్రతకగలవా నేను అడుతు అంటే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఇది సాధ్యమా అది ఏమైనా అడుతుడు ఒక దశలో అది నీకు కొంచెం అనుమానంగానే ఉంటుంది కదా ఒక దశ వచ్చే వరకు తెలుసా నీకు అనుమానమే ఉన్నదన్నట్టు ఇది ఇది సత్యం తెలుసుకొని అప్పుడు నువ్వేం చేస్తావా బ్రతుకుతుడు ప్రభ అని నువ్వు మాట్లాడుతూ అప్పుడు వాళ్ళు జీవిస్తారు కాబట్టి అందుకు ఆయన ప్రవచనం ఎత్తే ఎండిపోయిన కాబట్టి సమర్థవంతమైన వాకు అనే వాకే మీకు ఎంతోమంది జ్ఞాపకం ఉంది ఆ వాక్యము ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేసినానో ఖచ్చితంగా నేను చెప్పాలా ఆ విషయం మీరు చెప్తే నమ్మరు మీరు కానీ టూ టైమ్స్ నేను ఒక దశలో బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయినా ఆ టైంలో నా గుండె అంతా ఆగిపోయింది కానీ నా ఆత్మ వెలుకుగానే ఉంది ఆ అవయవాలతో నేను మాట్లాడినా కొంతసేపు నా నోటి మాట నా గుండె ఆగడం స్టార్ట్ అయింది ఊపిరి ఆడటం స్టార్ట్ అయింది వాటితో నేను సెకండ్ టైం భయంకమైన యాక్సిడెంట్ ఒక అమ్మాయి చనిపోతుండే పాప కానీ అది ఎంత అది అది ఈ రోజుగా నాకు షాకింగ్ లాగానే ఉంటుంది అది ఎట్లా సాధ్యం ఎంతో జాగ్రత్తగా నడిపిస్తా బండి నేను ఎంత స్పీడ్లో ఉన్నా కానీ నేను జాగ్రత్త అనిపిస్తాను కానీ ఆ టైంలో ఎట్లా జరిగింది అనేది అది ఎందుకు జరిగిందో నాకు తన తెలుసు కాబట్టి ఆ టైంలో నేను ఎగ్రి హెల్మెట్ పెట్టుకున్నారు ఆ రోజు హెల్మెట్ లేకుంటే ఎట్లుండదు పరిస్థితి మొత్తం ఎగ్రి నా ఇట్లా ఎగిరి ముందు డిస్క్ బ్రేక్ పడితే ఎగిరిపోయి బండి పోయి మూడు మీటర్ల దూరం దూసుకుంటూ వెళ్ళిపోయింది నేను ఎగిరిపోయి ఆ రోడ్డు మీద నా గుండెలు ఎద కదా ముంగట ఫ్రంట్ భాగం అది పోయి ఎగ్గిరి మీద పడ్డ బోళ్ళ పడ్డ గుండెలు మొత్తం అదిరిపోయి మొత్తం ప్రాణం మీద నాకు ఇక నోటి మాట్లాడలేదు అట్టనే కింద పడిపోయినా నా అప్పుడు నాకు ఆ వాక్యం గ్యాప్ కానీకి అప్పుడు నా హార్తో నేను మాట్లాడినా నేను మాట్లాడినా ఏసుక్రీస్తం నీకు నువ్వు డిస్టర్బ్ అవ్వడానికి వీల్లేదు ఏసుప్రభు నేను బ్రతికిస్తాను నువ్వు తిరిగి రెస్టోర్గా అని నేను ఆ టైంలో నేను ప్రార్థన చేసిన ఆ వాక్యాన్ని నేను పాటించినా కాబట్టి చెప్తున్నాను దానికి నేను సాక్ష్యం ధైర్యంగా చెప్పగలను కొంతసేపు ఎప్పుడైతే నేను పడిపోయానో ఆ కళ్ళు మొత్తం పూర్తిగా డార్క్ అయిపోయి కళ్ళు కనిపించలే ఇంకా తర్వాత నాకు ఊపిరి ఆడలే నోటి మాట రాలే నా గుండె మొత్తం ఆగిపోయి మొత్తానికి పడిపోయిన నేను అప్పుడు నేను ప్రార్థన చేసిన నా మాట వస్తా లేదు కానీ నేను ఆత్మలో ప్రార్థన చేసిన ఒక ఐదు పది నిమిషాలకి అప్పుడు నా కళ్ళు కనిపించింది తర్వాత వాళ్ళందరూ కూర్చోబెట్టి నీళ్ళు ఆ నీళ్ళు ప్రార్థన చేసి నేను అప్పుడు అప్పుడు నోట్లోంచి మాట వచ్చింది నాకు చూడండి వాక్యంలో జీవం ఉంది కదా అనుమానం ఎందుకు ఒక దశలో నువ్వు చెప్పిన జరగకపోవచ్చు ఒక దశ వచ్చే వరకే అది జరుగుతుంది నేను సంపూర్ణంగా నమ్మిన ఆ టైంలో నేను ప్రార్థన చేసినా నేను బ్రతికినా లేకుంటే నేను ఎప్పుడూ పోయటోండి అలా అన్నారు నువ్వు పొద్దున్న ఎవరు మోఖం చేసినావు నువ్వు బతికినావు అంటే నా ప్రభుత్ నన్ను బ్రతికించండి నేను కాదు ప్రార్థన చేసుకొని బయలుదేరినా కానీ దేవుడు ఆ గాయాలతోనే మూడు వందల ఎనభై కిలోమీటర్లు నడిపించుకుంటా ఊరికి ఆ బండి అట్లనే ముందు బ్రేక్తో బోటికి బండి స్టార్ట్ చేసిస్తే ఆ మొత్తం గాయాలే ఒళ్ళంతా మోకాలు మొత్తం తోలంతా లేచిపోయింది భయంకరంగా అయినా కానీ ప్రార్థన చేసుకొని ఇంటికి ఫోన్ చేస్తే మళ్ళీ వీళ్ళు భయపడతానే అదొక భయం ఎవరికి చెప్పలే కానీ కొంతసేపుకి వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షంలో ఆ తోలు రాసిపోయింది ఆ బట్టలన్నీ రక్తం ఆ మోకాలు ప్యాంట్ మొత్తం బొక్కలు పడిపోయింది మొత్తం చూసుకొని పోయి అట్లనే ఆ వర్షం పడ్డ కొంతసేపుకి ఒళ్ళంతా మంట ఆ మంటను భరేస్తూ పాటలు దేవుని ఆరాధన చేసుకుంటూ చిన్నగా కందుకూరు వెళ్ళిపోయింది ఒక షాప్కి వెళ్ళినా అక్కడ పోయి బట్టలు తీసేసి డార్క్ కలర్ బట్టలు వేసుకొని అప్పుడు ఒక ఆ మీటింగ్లో అటెండ్ అయ్యి మళ్ళీ సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ బయలుదేరించినాక అప్పుడు అప్పుడు అన్నతో అప్పుడు అన్న చెప్తే అప్పుడే చెప్పిన అట్లా ఇట్లా సరే బ్రదర్ నుంచి ప్రార్థించి ఒక ఆ టైంలో తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఒక ఒక వన్ నెల ఒక వన్ నెల ఒక నెల రోజులని ఎటు పోవాలి అట్లా ఉన్నా కానీ కొన్ని మీటింగ్స్ కూడా అటెండ్ అయినా కాబట్టి ఎందుకు నేను ఈ మాట నేను చెప్తున్నానంటే ఏసు ప్రభు చెప్పిన మాట ఆత్మయని జీవమై ఉంది ప్రతి మాట అది సత్యం నువ్వు పరిశీలించి స్వీకరించాలా ఒకటి విషయాన్ని మీకు హెచ్చరించాలనుకుంటున్నాను ఆ హెచ్చరిక నాకు కూడా వర్తిస్తాయి కదా మొదట నువ్వు ఫస్ట్ వాక్యము చూడాలా వినాలా విని తర్వాత నువ్వేం చేయాలంటే దాన్ని పరిశీలించాలా రెండోది పరిశీలించటం పరిశీలించిన తర్వాత మూడోది దాన్ని పాటించటం అన్నట్టు వినాలా చూడాలా తర్వాత పరిశీలించి ఇది ఎంతవరకు కరెక్ట్ తర్వాత అప్పుడు నువ్వు పాటిస్తే ఏమవుతుందంటే అప్పుడు నీ జీవితంలో ఆ వాక్యము నెరవేరుతుంది కాబట్టి దేవుడు నా జీవితంలో అట్లానే దేవుడిని బతికిచ్చిండు అందుకు ఏదైనా బాగలేకపోయినా కానీ నా అవయలతో మాట్లాడతాను క్షణాలలో తగ్గిపోతా నేను ఇతర జీవితాల్లో కూడా అది నేను ప్రాక్టీస్ చేస్తాను కానీ ఏమిటే రిజల్ట్స్ కూడా వస్తుంది నేను ప్రార్థనిస్తాం అది దేవుడు ఇచ్చిన కార్యం కదా తర్వాత ఒకరో దశలో అంటే ఇప్పుడు పర్లేదు అన్నప్పుడు పర్లేదని అనొద్దు పూర్తిగా పోయింది అనలా మళ్ళా ప్రార్థన చేసి మళ్ళీ దాన్ని అప్పుడు సంపూర్ణంగా వాళ్ళ నోట్ నుంచి అది వచ్చేంత వరకు మనం ఏం చేయాల ప్రార్థన చేస్తేనే ఉండాలన్నట్టు ఆత్మీయ దశలు అట్టుంటుంది అన్నట్టు కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితము ఏ రీతిగా ఉంది అన్నప్పుడు చూడండి ఏబు గ్రంథంలో ఒక వాక్యం చూపించేస్తే ఈ వాక్యంతో ముగించి ఇంకొక అవకాశం వచ్చినప్పుడు ఈ టాపిక్ ని ముందుకు తీసుకెళ్తా ఏబు గ్రంథము ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈ వాక్యం అంతా ఏ దేని సూచిస్తనేది ఒక మూల వాక్యం అన్నట్టేది ఏబు గ్రంథం పద్నాలుగు వద్దం ఏడు వచ్చినంలో క్రైస్తవ జీవితం ఈ రోజు ఎట్లా ఉంది ఇది ఎట్లా అర్థం వృక్షము నరకబడిన వెళ్ళ గ్రంథం పద్నాలుగు అద్దె ఏడు వచ్చినం వృక్షము నరకబడిన అది చిగిరి తిరిగి చిగురిచ్చిననియు దానికి లేత కమ్మలు వేయనని నమ్మకము కలదు కదా ఒక చెట్టు మనం నరికేస్తే అప్పుడు ఏమవుతుంది అది దాంట్లో ముద్దు ఉంటుంది ఏరు కిందకాల పోతుంది కాబట్టి మళ్ళా దానికి పిలకలు వస్తాయి అంటే చిగురు వస్తుంది మా ఊళ్ళో సైడ్లో జామాయిలు కొడితే ఐదు సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద మానులు అయిపోతాయి నరికేస్తారు కింది కల్లా కానీ ఒక నాలుగు సంవత్సరాలు ఏమైందంటే మళ్ళా అది చెగురి చేచ్చేసి కొన్ని కట్టెలలాగా చక్కగా వెలుగుతాయి అంటే పేపర్ తయారు చేస్తారు చూడండి అయితే నమ్మకం కలదని అంటే ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా అయితే ఎనిమిదో వచ్చినప్పుడు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టితో చినికిపోయినానంటే కొన్ని మొద్దులు ఏం చేస్తాయంటే కొన్ని కొన్ని చిగురిస్తాయి ఇది ఒక రెండో లెవెల్ అన్నట్టు ఫస్ట్ లెవెల్ ఏంది అది నరకబడితే కొమ్మలు వేస్తాయి ఒక లెవెల్ రెండో లెవెల్ ఏంటంటే దాని వేరు భూమిలో పాతదైపోయినప్పుడు అది ఆ మొద్దు అడుగు వెళ్ళినప్పుడు చీకిపోతుంది అంటే ఇంకా దాంట్లో ఏం జీవం ఉండదు అన్నట్టు చలన చెదులు పట్టడం అలాంటివి ఉంటుంది అంటే పనికి పూర్తిగా పనికిరాదు తర్వాత ఎనిమిదో వచ్చినాం దాని వేరు భూమిలో పాతదైపోయినాను దాని అడుగు అడుగు మొద్దు మట్టితో చినికిపోయినాను ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఒక మొద్దుందనుకోండి ఒక కట్టెని తీసుకొచ్చి ఒక ఎండిపోయిన కట్టెని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే అప్పుడు ఒక అక్కడ పట్టేస్తే ఏమవుతుంది అక్కడ అది చిగురిస్తుందా భూమిలో ఉన్న కట్టె చిగురిస్తుంది కాబట్టి కొమ్మలు కానీ అసలు ఆ భూమిలో చీకిపోయిన ఆ మొద్దును బయట తీసుకొచ్చి పడేస్తే దానికి అది చిగురిస్తుందా కదా కాబట్టి ఎనిమిది తొమ్మిదో వచ్చింది చూడండి అది ఎట్టు పరిస్థితులు చిగురించదంట కానీ ఆత్మీయమైన సత్యం ఏం తెలుసా తొమ్మిదో వచ్చినంలో నీటి వాసన చేత మాత్రం చేత అది చిగుర్చును లేత మొక్క అది కొమ్మలు వేయును హలలుయ నీటి వాసన సెంట్ ఆఫ్ వాటర్ అని వాక్యం అన్న ఎప్పుడో ఎప్పుడో చెప్పంటే గుర్తు నాకు వాక్యం ఎందుకు దేవుడు ఈ రోజు మళ్ళీ అది తిరిగి జ్ఞాపకం చేస్తాడు నీటి వాసన దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది నీటి వాసన అన్నప్పుడు దేవుని వాక్యానికి సాదృశ్యం ఆ చనిపోయిన మొద్దు కూడా ఆ చీకిపోయిన మొద్దు కూడా ఆ నీటి వాసన ఇప్పుడితే అది వస్తుంది అప్పుడు అది లేత మొక్క అది కొమ్మలు వేయలు ఇది సృష్టికి విరుద్ధమా లేదా మొద్దును తీసుకొచ్చి పెడితే ఆ నీళ్ళు దగ్గర మొద్దును పెడితే అది చిగురిస్తుందా దాని వాసన పెడితే చిగురిస్తుందా చిగురించదు ఇది ఎట్లా చెప్పబడింది ఇది ఆత్మీయమైన సత్యం ప్రకృతి సంబంధంగా అది అసాధ్యం కానీ ఆత్మీయంగా అది సాధ్యం అందుకు నువ్వు ఆత్మీయ ప్రపంచంలోకి నువ్వు పోవాల ఆత్మీయమైన విషయాలు గ్రహించాలంటే నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం ఆయన నడిపింపు అవసరం పైగా పరిశుధాత్మను అడగాల పరిశుదాత్మ దేవ ఇదిని ఎట్లా అర్థం అనే ఆ ప్రార్థన మనకు అవసరం కాబట్టి అది మొక్కలు వేయను అది చిగుర్చును కాబట్టి మనము చిగురించాలంటే గొప్ప సమూహం అంతా పీనుగులాగా తయారైపోయింది కాబట్టి దానికి వేరు లేదు చినిగిపోయింది మొత్తం జీవం లేదు కాబట్టి నీటి వాసన దేవుని వాక్యం ఆయన పరిమళ సు వాసన ఎప్పుడైతే మనం ఎదజలుతామో అప్పుడు వాళ్ళు వాళ్ళకు జీవం వస్తుందంట ఆ జీవం దేవుడు నీలో ఆ వెలుగు నీలో దేవుడు నువ్వు దాన్ని సువార్త రూపకంగా ప్రకటించినప్పుడు అవి తిరిగి మొక్కలు వేస్తే అలాంటి కృపలో అలాంటి సేవ పచ్చలు మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైనా జీవం కలిగిస్తే ఎంతో వందనాలనైనా ఈ వాక్య ప్రవాహ ఎన్నో విషయాలు నీకు ఎంతో వందనాలు అందును బట్టి నేను సుతిస్తున్నాం ప్రవ్వా ఘన పరిస్తున్నాం మహిమ పరిస్తున్నాం సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటాం మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు నీకు వందనాలు ప్రవ్వ నైనా అక్క చిదిరించే జీవితం ప్రవ్వా మృతులు దేవుని కుమారుని శబ్ద విను గడియ ఆల్రెడీ వచ్చే ఉందన్నారు ప్రవ్వ ఈ లోకమంతా ఎట్లా ఉందనేది అక్కడ మీరు చూపిస్తున్నారు ప్రవ్వా ఎంతో మంది ఉన్నారు కానీ మీరు మృతులు అంటున్నారు ప్రవ్వ కాబట్టి జీవం లేదు కాబట్టి ఆ జీవాన్ని మేము ప్రకటించాలా ప్రవ్వా నైనా చినికిపోయిన ఆ మొద్దు వలె ఉన్నారు ఈ లోకంలో కానీ నీటి వాసన చేత అది వాక్యం ఉంది ప్రవ్వా మీ వాక్యమే జీవం ప్రవ్వా మీకు జీవజలం తగిలినప్పుడే అవి చిగురిస్తే ప్రవ్వ అవి ఎండిపోయినైనా సరే ప్రవ్వా అవి నరకబడైనా సరే ప్రవ్వా అవి తిరిగి తిరిగి చిగురిస్తే ప్రవ్వాక్యంలో అంత శక్తి ఉంది ప్రవ్వ ఆ శక్తి గల వాక్యాన్ని సకల జిల్లుకు ప్రకటించి అనేకుల్ని ఆ జీవంలో తీసుకొని రావాలా ఒక సమూహంలో తయారు చేయాలా లోపల ఒక బయట ఒక మంది మేము బయట మందం కొరకు కూడా మేము ప్రయాస పడాలా అలాంటి ప్రయాస మమ్మల్ని అందరినీ నడిపించి ప్రతి చోట మీ కొరకు శాసనం పెట్టుకొని వింటున్న వాళ్ళందరూ ఆశ్రదించండి వాళ్ళ సేవ పరిచయ ఆశ్రదించండి నూతనంగా మీరు అభిషేకించండి విశేషమైన కార్యలు ఏవి జరగవాలని నీకు మీ సంకల్పము ఓ ప్రభ జరగా మీ చేయి చాపినారు ఆ అద్భుత కార్యాల సూచక్రియలు ఓ ప్రభమ అందరి ద్వారా జరిగించి నీ నామాన్ని ఘనపరచలాగన ఓ ప్రభమలందరినీ నూతనంగా మీకు పర్శుదాత్మ అగ్ని అభిషేకంతో నింపి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరి శాసన పెట్టుకోమని ఈ రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్రనుగించండి ఏ కులేసి స్థితించి గనపరిచేలాగిన మీ కృప మాకు అందరికీ అనుగ్రించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ఉన్న ప్రాతిష్టం తండ్రి ఆ మన ప్రభుత్వ మన ప్రభు ఏసు క్రీస్తు కృపా సమాధానము నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైనక ఆ మీన్ ప్రెసిడెంట్స్ ఇస్తారు అందరికి brata sista spread the lota